స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్పదేవ సర్వశక్తి సంపూర్ణ మోహన తొడుగు తండ్రి మైమసరి పెగుదేవ కృపామైన నీకేస్తలు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకున్నారనైనా మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారా మూలు కాపాడి ఈ నూతన దినానికి మాకు అనుగరించినారు మీరు తన కృపా నిగించారనైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించారు అడుగు అడుగున ప్రభావ మీకు మాకు తోడించినారు మీ ఆదరణ మీ ప్రేమ సమాధానం మాకు అనుగరించి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు తండండికు వందలు ఇస్తాయా నీకే స్థతులు సోతలు అర్పించుకుంటున్నామైనా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలం అనుగరించినారు ఈ యొక్క మధ్య కాలశంలోనైనా మీ యొక్క స్వరమి లాగిన మీ సందులో గట్టి భాగ్యాన్ని దళితను మాకు అనుగరించినారు తండ్రి దాన్ని బట్టి నీకు వందాల్ ప్రభావ నీకు ఇస్తుతులు స్తోతాలు అర్పించుకుంటున్న సమస్త ఘనత మహిమా ప్రభావములు మహాతేజస్సు మహేశ్వర్యం యొక్క యుగంలో నీకే కలుగుని కాక నా ప్రభావ నా తండ్రి ఈ యొక్క మధ్య కాలశంలో మీ యొక్క సైనికష్టంలో అయినా మాట్లాడండి మా హృదయాలు సరిజేయండి ప్రభావ అయినా మీరెంతో పశుతులనైనా మీకు పరిశుభ్రత మేము కలిగి ఉండాలా ఓ ప్రభావ మీకు సరళత సంపూర్ణ అనుగించండి మీలాంటి మనసు ఇలాంటి హృదయం మీకు అనుగరించండి వాళ్ళు ఇంకేమైనా ఆయాస్కరమైన చూపించండి వాటిని ఒప్పుకొని విచ్చిపెట్టాలా మీకు అనుగ్రహం పొందాలా మీ కృపల్లో మేము జీవించాలా యథార్థతో పశుతితో ప్రభావ నిండు మనిస్తూ నేను సేవించేటట్లుగా మమ్మల్ని తయారు వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవను చేయాల ప్రభావా మీ నీతి సత్యాన్ని మేము అనేక చోట అనేక ప్రాంతాల్లో మీరు ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మిమ్మల్ని బలపచ్చండి ప్రభావ మా ఆత్మకు శరీరానికి ప్రాణానికి స్వస్థతాన్ని గరించండి సంపూర్ణ మీకు సమర్పించుకుంటున్న సజీవ యాగంగా స్వీకరించండి మీ ఆత్మచేత్రంలో నింపి నడిపించి బలపరచండి రానబెడ త్వరగా ప్రతి ఆటంకాన్ని కొట్టివేసి ప్రభావ ఈ ఆరు గంటట్లో మీరే ఆధిపత్యం వహించి నడిపించండి ఆటం ద్వారా మైంప వాక్యందరూ మాట్లాడి మీకు పరిశుధాత్మ ధర్మలు అందరూ మీ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థనం తండ్రి ఆ ఎడబాయని కృపా నన్ను విడవదు ఎన్నటికీ ఎడబాయని కృపా నన్ను విడవదు ఎన్నటికీ ఏసయానీ ప్రేమ అనురాగం నన్ను కాయును అనుక్షణం ప్రేమనురాగం నన్ను కాయును అనుక్షణం ఎడవాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ శోకపులోయలలో కష్టాల కడగళ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్కృహలో శోకపులోయలలో కష్టాల కడగలలో కడలేని కడలిలో నిరాశ నిస్కృహలో అర్ధమె కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కానీ జీవితం ఇక నేననుకొనగా కృపా కనికరము గల నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల నా కష్టాల కడలిని దాటించితివి ఆ ఎడబాయిని నీ నను విడవదు ఎన్నటికీ ఎసయాని ప్రేమ అనురాగం నన్ను కాయను అనుక్షణం ఎసయాని ప్రేమ అనురాగం నన్ను కాయను అనుక్షణం ఎడబాయని నీ విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశలా జడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశలా జడిలో ఇక నీతి వేద్దమని అనుకొనగా దుష్టులు క్షేమముని చూసి ఇక నీతివేద్దమని అనుకొనగా దీర్ఘశాంతము గలదేవ నా చెయ్యి విడువక నడిపించితివి దీర్ఘశాంతము నా చేయి విడువ నడిపించితివి ఆ ఎడబాయని నీ కృపా విడువదు ఎన్నటికీ ప్రేమనురాగం నన్ను కాయను అనుక్షణం ఎసయాని ప్రేమనురాగం నన్ను కాయను అనుక్షణం ఎడబాయని నీ కృపా నీ సేవలు ఎదురైనా ఎన్నో సమసలలో నా బలమును చూసుకొని నిరాశ చెంది తినీ నీ సేవలు ఎదురైనా ఎన్నో సమసలను నా బలమును చూసుకుని నిరాశ చెంది తిని భారమైన ఈ సేవను ఇక చేయలేన నేననుకొనగా భారమైన సేవను ఇక చేయలేన ప్రధాన యాజ కూడా నీ అనుభవాలతోనే బలపరచితి ప్రధాన యాజ నీ అనుభవాలతో బలపరచితి ఆ ఎడబాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ ఎసయాని ప్రేమ అనురాగం నన్ను కాయులు అనుక్షణం ఎసయాని ప్రేమ అనురాగం అనుక్షణం ఎడబాయని కృపా నన్ను విడవదు ఎన్నటికీ అలలి ప్రెసిడెంట్ వేరందరిస్త సమయాము వచ్చేను రండి గుర్రపిల్ల వివాహోస్తవ సమయాము వచ్చేను రండి సర్వాధికారీయు సర్వోన్నతుండ సర్వాధికారి సర్వోన్నతుండ మన తండ్రిని గనపరచి Manamu tsahin chedamu. మన తండ్రిని గనపరచి మనముత్సహించదము గొర్రపిల్లవివాహోస్తవ సమయాము వచ్చేను రండి వివాహోస్తవ సమయాము వచ్చేను రండి సిద్ధపడెను వధువు సూప్రాకాశము గల సిద్ధ పడేను వాదూ సూప్రాకశముగాల నిర్మాల వస్త్రాములతో అలంకరించుకుని నిర్మాల వస్త్రములతో అలంకరించుకుని గొర్రపిల్లవివాహోస్తవ సమయాము వచ్చేను రండి గొర్రపిల్ల వివాహోస్తవ సమయాము వచ్చేను రండి పరిశుద్ధుల నీతి క్రియలేయ వస్త్రములు పరిశుద్ధుల క్రియలేయ వస్త్రములు గొర్రె పిల్ల రక్తములు శుద్ధి నొందినవారు గొర్రెపిల్ల రక్తములో శుద్ధి నొందినవారు oru గొర్ర పిల్లవి వాహోస్తవ సమయాము చేను రండి గొర్ర పిల్ల వివాహోస్తవ సమయా చేను రండి తెల్లాని గుర్రముపై కూర్చుండినవాడు తెల్లాని గుర్రముపై కూర్చుండినవాడు నమ్మా కమయున్నాటి పెరుండు నమ్మా కమయున్నాటి పెరుండు గొర్ర పిల్ల వివాహోస్తవ సమయా చేను రండి గొర్ర పిల్ల సమయాము వచ్చేను రండి దేని వాక్యమును నామాము గలవాడు దేవుని వాక్యమును నామాము గలవాడు రక్తములో ముంచిన వస్త్రాము ధరించే రక్తములో ముంచిన వస్త్రాము ధరించే గొర్రపిల్ల వివాహోస్తవ సమయ amo vaacenu randi gorra pilla viwa ho stava samaya mo vaacenu randi ప్రేమించి సంగముకై ప్రాణంబునిదే ప్రభువు ప్రేమించి సంగముకై ప్రాణం ప్రభువు పరిశుద్ధ పరచుట కొరకై తన్నా పగించుకునిన్ పరిశుద్ధ పరచుట కొరకై తన్నా పగించుకునిన్ గొర్రపిల్ల సమయాము వచ్చేను రండి పిల్ల గొర్రపిల్లవివాహోస్తవ సమయాము వచ్చేను రండి స్త్రీయేసుక్రీస్తుండే సంగంబునకుశిరసుక్రీస్తుండే సంగంబునకుశిరసు వాక్యా ఉదకముతోడా రచుచుండె వాక్యావుదకముతోడ సుద్ధి పరచుచుండే గొర్రె పిల్లవి వాహస్తవ సమయాము వచేను రండి గొర్రెపిల్లవి వాహస్తవ సమయామువచేను రండి రండి అల్లు ప్రైజ్ లాడు తండ్రి మీకు స్థితుల స్తోత్రాలైనా దేవ మీకే వందనాలు వేసేయ్యా ప్రభావ ఈ ఉదయకాలంలో ఇచ్చినంత మళ్ళీ కాచి కాపాడారు సురక్షితంగా మిమ్మల్ని స్థితించలాగా మీ యొక్క తన మళ్ళీ సన్నిధుల సమయం గడుపులాగా మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఎంత వందలు ప్రభావ అవును ప్రభా మింది దినంలో ఒక దినం వెయ్యి దినంల కంటే శ్రేష్టమైంది అన్న వాక్యం జ్ఞాపకం తీసుకుంటున్నాం ప్రభావ అవును ప్రభావ అటువంటి అవకాశం ఎంతమంది పొందలేకపోతున్నారు కానీ మీరు మాకు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి మాకు మీకు వందనాలు కాబట్టి మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ఆపదల నుంచి తప్పిస్తానంటే కాబట్టి మిమ్మల్ని సంపూర్ణంగా మేము ప్రేమించాలా ప్రభా మీరు మమ్మల్ని ఏ రీతిగా ప్రేమించినో మేము ఆ రీతిగా మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించాలా అటువంటి జీవితం మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధ స్థలంలో ఒక దినం మేము నిలబడాలా యోగ్యులుగా మీ ఎదుట దానికి జాగ్రత్తగా కనిపెట్టుకొని ప్రార్థనా పూర్వకంగా ఉండమని మీరు కాబట్టి నేను మీరు మా మాట్లాడి బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా మీరు మమ్మల్ని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్నంత వరకు ప్రభావ ఎక్కడ కూడా మేము తిమ్మల్ని సమాధాన పడకుండా మీ యొక్క మహిమాని ప్రకటిస్తాం ప్రభా మీ యొక్క నామాన్ని ప్రకటిస్తాం ప్రభా అవును ప్రభా మీ నామాన్ని కనపరుస్తాం ప్రభా అది మేము తీర్మానించుకున్నాం మా జీవితాలలో కాబట్టి కాంప్రమైజ్ కామన్ అయినా మీరు తిర్మలు మాకు సహిమానికి వచ్చి నడిపించమని ఈ యొక్క వాక్యం ద్వారా మాత్రం బలపరిచి నడిపించమని దేశాన్ని ప్రార్థిస్తాం తండ్రి కామే నాటకరమైన అంశం గురించి మనం కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం ఇంకొక ఇన్స్టాల్మెంట్ రోజు మనం పోయిన వారం వరకు గనించింది ఏంటంటే నిలుచుట పరిషుధ ఆలయంలో నిలుచుట కాబట్టి పరిశుధ స్థలంలో నిలుచుట పరిషుధ ఆలయంలో నిలుచుట దా నీళ్ళు దాన్ని హెచ్చరించండి తన పుస్తకంలో దాని తర్వాత మన ప్రభు అది జరగబోతుందని తనే మత్తయ్యసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనవ వర్షాలు దాన్ని జ్ఞాపకం చేసిండు ఈరోజు కొన్ని మరికొన్ని విషయాలు నేను మీకు చూపించబోతున్నా మతయసు వార్తకి మార్కు సువార్థకి తేడా ఏమవుతుందంటే అందుకే ప్రభు సువార్తలు మనకు అనుగ్రహించింది ఈ లోకస్తులు లేక ఇతర మతస్థులు ఏమంటారంటే చూడు మీ సువార్తలలో ఏది కూడా సమ కన్సిస్టెంట్ గా లేవు అంటే మత ఒకలాగా చెప్తున్నాడు మార్క్ ఇంకోలాగా చెప్తున్నాడు లోక ఇంకోలాగా చెప్తున్నాడు వ్యూహను మరియు ఒకలాగా చెప్తున్నాడు కాబట్టి చూడు పర్ఫెక్ట్ గా లేదు అని దానికి జవాబు వివలన్స్ ఇతను ఉంది క్రైస్తవ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా కన్సిస్టెంట్ గా ఉంటే నాలుగు సువార్థలు ఎందుకు ఒకటి సరిపోదా ఒక సువార్థ చాలు కదా అన్ని విషయాలు ఇమిడిచ్చి దాచిపెట్టాలంటే బలపరచ బయలుపరచాలంటే నాలుగు సువార్థలో ఎందుకు కొన్ని వ్యత్యాసాలు ఉంటాయంటే ఒక సువార్థలో లేనిది ఇంకో సువార్తలో చూపిస్తున్నాడు ఇంకో సువార్త లేనిది ఇంకో సువార్తలో చూపిస్తున్నాడు నీ యొక్క మార్పు నీ యొక్క విధానము నువ్వు ఎంత మటుకు విధేయత చూపించి ఒక సువార్తలో లేనిది ఇంకోస వార్తలో వెతుక్కొని అన్నిటినీ పసుల్స్ అంటాం చిన్నపిల్లలు ఆడతారు పసుల్స్ అన్ని రకరకాల బొమ్మల ముక్కలన్నీ తీసుకొచ్చి వాటిని జతపరిస్తే ఒక మంచి బొమ్మగా అనిపిస్తుంది వాడికి అది తెలవాలా ఏ ముక్క ఎక్కడ కూర్చోబెడితే పర్ఫెక్ట్ ముక్క పర్ఫెక్ట్ ఇమేజ్ బయటకు వస్తుంది అనేది అదే రీతిగా మతైసు వార్తలో మన ప్రభు చెప్పిన మాటలలో కొన్ని మాటలు మతీ భద్రపరిచిండు కొన్ని మాటలు మార్కు భద్రపరిచిండు మరి పరశుధాత్మ దేవుడే కదా వాళ్ళని నడిపే రాపిచ్చింది ఎందుకు కావాలనే కొన్ని పదాలు మత్త వార్తలు లేవు ఎందుకు కొన్ని మార్కులు మరి కొన్ని లోకాలు ఎందుకున్నాయి లూకాసువార్తలు ఉన్నట్టు మతయ్య మాటలు ఉండవు వ్యూహాన్ల ఉన్నట్టు మూడు సువార్తలు ఉండవు ఎందుకు ఉండవు అంటే ఇవన్నీ ఒకదాన్ని వెంబడి ఒకదాని వెంబడి స్టెప్ బై స్టెప్ అంటాం అంచలంచలుగా అంటాం వీటిని అర్థం చేసుకోవాలని నువ్వు విశ్వాసంలో అభివృద్ధి పడాలంటే అంచలంచలుగా ఎదగమని చెప్పిండు కాబట్టి వాటిని ఆ రీతిగా చూపిస్తున్నాడు అదే చూడండి మత్య సువార్థ అదే ఏమంటుందంటే నాశకరమైన హే వస్తువు దానియలు ప్రవర్త చెప్పిన విధానంగా పరిశుధాలయంలో నిలుచుట చూచినప్పుడు చదువాడు గ్రహించుగాక అన్నాడు కాబట్టి నువ్వు చూస్తున్నావు కానీ బైబుల్లో చెక్ చేసుకుంటలేవు అందుకే నువ్వు వచ్చింది నీకు చదవ చదవడం అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రపంచాత్మకంగా జరుగుతున్న దాన్ని చూస్తున్నావు కానీ దాన్ని అర్థం చేసుకోలేని స్థితులు ఉన్నావు ఎందుకు అంటే నువ్వు దాన్ని చదవలేదు కాబట్టి చూడడము చదవడము అర్థం చేసుకోవడం ఇవి మూడు అంశములు మన ప్రభు జ్ఞాపకం చేసిండు ఒకరు చూస్తున్నారు కానీ చదలేని స్థితులు ఉన్నారు ఒకరు చదువుతున్నా దాన్ని అర్థం చేసుకునే స్థితులు ఉన్నారు ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నిస్తారు కానీ ఎక్కడున్నాయో తెలియ ఇది ఈరోజు మనం ఉంటున్న విధానాలు కాబట్టి చూడంగానే వాటిని ఆ గ్రహించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ దాని చెప్పినట్లు పరుశుధ స్థలంలో నిలుచుట అన్నాడు ఏది నిలబడుతుంది అంటే ఒక జీవి నిలబడగలదు నిలబెట్టుట అంటే బొమ్మ నిలబెట్టడం కాబట్టి నిలుచుట అంటే ఒక జీవం గల జీవి నిలబడడం అంటే మనం ఎన్నిసార్లు గతంలో రికార్డింగ్స్ చూపించిన అపవిత్రమైనది అపవిత్రమైన జీవం లేక రక్షణ అనుభవం వారు దేవుని సన్నిధిలో ఏ రీతిగా నిలబడగలరన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కానీ చివరి కాలంలో బలవంతం మీద వీళ్ళు ఉంటారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మీరు బాగా అర్థం ఒక అన్యుడు పరిశుద్ధ స్థలంలో నిలబడితే ఎట్లా స్వీకరిస్తుంది క్రైస్తవత్వం స్వీకరించదు కానీ క్రైస్తవం ఉన్న అన్యుడు నిలబడితే స్వీకరిస్తుంది అందుకే పైట్ కి భక్తిగా కనిపిస్తారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు అన్నట్టు అటువంటి వాళ్ళు నిలబడ్డప్పుడు మనం గ్రహించాలంటున్నాడు అందుకు వివేచించాలంటున్నాడు ప్రతి సేవకుని సేవకురాల్ని మనం వివేచించాలా వాళ్ళ హృదయ అంతరంగంలో ఏముందో మనం గ్రహించడానికి ప్రయత్నించాలా దేవుడికి మనకు సాయం చేస్తాడు లేకపోతే మనం కూడా వాళ్ళలాగానే జీవించడానికి ప్రయత్నిస్తాం అప్పుడు వేసి దారకులం కాబట్టి ఏది మన ప్రభు చెప్పినది మత వార్తలో ఉంది ఏది లేదు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అదే మార్కుసు వార్త మార్కుసు వార్తలు కూడా ఈ నాశనకరమైన హేయ వస్తువు గురించి మాట్లాడుతున్నాడు పదమూడవ వచనంలో మార్కుసు వార్త పదమూడవ వచనము అధ్యాయము పదమూడవ అధ్యాయంలో మార్కుశ వార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం మరియు మన ప్రభు మాట్లాడుతుడు నాష్టకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట్ట చూడండి ఎంత తేడం మొత్తాయము నిలుచుట్ట చూసినప్పుడు అన్నాడు మార్క్ సువార్థకు నిలువరాని స్థలమందు నిలుచుట్ట సో డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఫోర్టీన్త్ పాయింట్ అది ఫోర్టీన్త్ వర్తం అని మరియు నాశనకరమైన హే వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట్ట చూసినప్పుడు అదొకటే కరెక్ట్ గా చూపించగలుగుతుంది ఇది లేదు మతవార్తలో లూక సువార్థలు కూడా ఉండకపోవచ్చు నాకు నేను చూడలేదని కానీ ఇక్కడైతే లేదు మతెలు అయితే లేదు నిలువరాని స్థలమందు నిలుచుట్ట మీరు చూసినప్పుడు చదువువాడు గ్రహించగాక దాని తర్వాత యూదాయలో ఉండేవాడు మనలోకి పారిపోవాలి పాయింట్ అండి యూదాయ అంటే మతపరమైన జీవితం కాబట్టి నీళ్ళ చుట్ట నిలవరాని స్థలంలో నీళ్ళ అంటే ఒక క్లూ మనకి ఇస్తుందంటే పరిశుద్ధ స్థలంలో లేక మతపరమైన క్రైస్తవ జీవితంలో ప్రకృతి లేయర్ల చూస్తున్నాము హృదయంలో ఆత్మీయ స్థితిలో కూడా చూస్తున్నాము ప్రకృతి సహజంగా చూస్తే క్రైస్తవ సంఘాలలో అన్యులు బాహటంగా రావడం అది మనం చూస్తున్నాం అది ఏమైనా తప్పు ఉందా అంటే నా దృష్టిలో తప్పు లేదు ఎందుకంటే వాడు రావచ్చు కానీ వాడు ఏం చేస్తున్నది ముఖ్యం ఆ నీళ్ళు మందిరంలోనికి ఎందుకంటే మందిరం పెడితే బిల్డింగ్స్ కావని మనకు తెలుసు సహవాసమే మందిరం అని తెలుసు విశ్వాసాల సహవాసాన్ని పక్షుద్ధ ఆదాయం అంటాం కానీ బిల్డింగ్స్ కావు బిల్డింగ్లో వాడు చెప్పులేసుకొని వస్తాయింది చెప్పులు బొట్టు పెట్టుకుని వస్తుంది బొట్టు పెట్టుకోకపోతే జీన్ ప్యాంట్లు వస్తాయి టీ షర్ట్ వస్తాయి అవి కావుని కావు ప్రభుత్వ చూస్తున్నది ప్రభు చూస్తుంది ఏంటంటే నిలువరాని స్థలంలో నిలుచుట దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా నిలవరాని స్థలంలో నిలుచుట ఏమైన వస్తువు నిలవరాని స్థలంలో నిలిచట ఎందుకు వస్తువు అన్నాడు ఒక మనిషి కదా ఒక జీవి కదా ఎందుకు వస్తువు అన్నాడు గ్రహించండి వస్తువు ఎందుకు అంటున్నాడు అంటే జీవం లేని దాన్నే వస్తువు అంటాం రాయు రప్పా ఉంది జీవం ఉండదు ఒక టేబుల్ కుర్చీ అంటే జీవం ఉండదు జీవం లేని వస్తువు నిలిచట విగ్రహం సాధారణంగా చెప్పాలంటే విగ్రహం అంటే జీవం లేని పాత నిబంధన కాలంలో విగ్రహాలను పెట్టినారు కానీ కృత నిబంధన కాలంలో విగ్రహం అనేది ఆత్మీయమైంది అది కూడా ప్రభు కంటే విలువ దీన్ని ఇచ్చిన విగ్రహం అనేది మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు వస్తువు నిలుచుట అన్నప్పుడు జీవం లేనిది నిలుచుట అంటే రక్షణ అనుభవము లేనిది లేక రక్షణ అనుభవం పోగొట్టుకున్నది రక్షణ అంటే జీవం ఉన్నట్టు అబ్రాం వలన మరణం వస్తే యేసు జీవం తిరిగి వచ్చింది మనకి ఆదాం వలన ఆదం వలన మరణం ఈ లోకం వచ్చింది ఏసు ప్రభు కడవడి కాబట్టి అతని ద్వారా మనకి తిరిగి జీవం వచ్చింది జీవింపజేయబడతను కాబట్టి నిల్వరాని స్థానంలో నాష్టకరమైనది లేక అపవిత్రమైనది అసహ్యమైనది విగ్రహారాధనకు సంబంధించినది ఏది నిలిచినా దీన్ని చదువువాడు గ్రహించలేని చదివిన ఇప్పుడు జరుగుతుంది ప్రపంచం అంతట మీకు చూపించినా ఏమి నిలబడుతుందనేది ప్రతి దశలో మనం చూసినాం ఉదాహరణకి ప్రతి చూస్తాం మనం ఏది నిలిచిందనేది ఉదాహరణకి క్యాథలిక్ మతంలో మరియమ్మని లేక భక్తులని సెయింట్స్ అంటాం ఇంగ్లీష్ లో భక్తులని దేవునికి మనకి మధ్యలో నిలబెట్టేశారు కానీ ఈశ్వరు ఒకడే మధ్యవర్తిని వాళ్ళు మర్చిపోయారు భక్తుల అందరినీ మధ్యవర్తి లాగా పెట్టారు అందుకే వాళ్ళు భక్తులను పూజిస్తారు క్యాథలిక్ మతంలో సెయింట్ యాంటనీ పూజిస్తారు ఆయనకు ఒక డే ఉంటుంది క్రిస్మస్ డే లాగా సెయింట్ ఫ్రాన్సిస్ ఒక డే ఉంటుంది సెంట్ ఫిలోమీనాకు డే ఉంటుంది సెయింట్ ప్యాట్రిక్ ఒక దినం ఉంటుంది రకరకాల సెయింట్లకి వాళ్ళు పూజలు చేస్తారు ఆ వాళ్ళు మన పక్షంగా దేవునికి ప్రార్థన చేస్తారు కానీ బైబుల్ ఏమంటుందంటే హేసు రవి మధ్యవర్తిగా ఉండి మన కొరకు ప్రార్థన చేస్తున్నారండి మనం చూసినాం ఎన్నిసార్లు వాక్యాలు కాబట్టి కెథలిక్ మతస్థులు మరియమ్మని మరియు ఇతర భక్తులని నిలబెట్టుకుంటున్నారు అంటే విగ్రహంలాగా చేసుకున్నారు పరిశుద్ధాలయం లేదు ఆధన సమయంలో ప్రాటెస్టెంట్స్ ఎన్నో ఎన్నో నేను చూపించిన మొదటిదిగా ఇసల్ని నాశనకరమైన హేవస్థలాగా నిలబెట్టుకుంటున్నారు అపవిత్రమైంది అది యాక్చువల్గా ఎందుకంటే అది ప్రభుత్వం తృణీకరించింది అది బైబుల్ని పాటించదు అది ఆ మతం యూధా మతము అపవిత్రమైన మతం అది తాల్మూడ్ అనే పుస్తకాన్ని ధ్యానిస్తుంది తాల్మూడ్ అనే పుస్తకంలో ప్రవక్తలకు వ్యతిరేకంగా అప్పోస్సులకు వ్యతిరేకంగా ఏసుప్రభుకి వ్యతిరేకంగా రాసిన పుస్తకం అది భయంకరంగా చెడ్డగా తిడుతారు ఆ పుస్తకంలో ఏసు ఆ పుస్తకం వాళ్ళు చదువుతారు వాళ్ళ వాళ్ళ గ్రంథం అది మత గ్రంథం దేవుడి నుంచి పొందుకున్న గ్రంథాన్ని పక్కకు పెట్టి కల్పించిన గ్రంథాన్ని పాటిస్తున్నారు వాళ్ళు దాన్ని తాల్మూడ్ అంటారు దాన్ని రకరకాల స్థలాలు రాసింది ఒకటేమో బబులోన్లో ఉన్నప్పుడు రాయబడ్డ తాల్మూడ్ ఒకటి ఉంది దాని తర్వాత బబులో నుంచి తిరిగి వచ్చినాక కొన్ని దానికి కుదుర్పులు చేసి రాసినది ఇంకొకటి ఉంది కాబట్టి జూయిస్ తాల్మూడ్ వాళ్ళ పుస్తకం అన్నట్టు వాళ్ళ బైబిల్ చదవరు క్రైస్తవులు చదువుతారు బైబిల్ కాబట్టి పరుశుధ స్థలంలో నిలువరాని ఇది నిలుచుట ఇది నిల్వ దాక్చల్గా అపవిత్రమైన నిలబడకూడదు అక్కడ కానీ నిలిచింది జేమ్సా నంబర్స్ చూసినా కూడా మనం చాలా సార్లు ఈసారి మరి కొన్ని క్లుప్తంగా నేను చూపిస్తాను నిలుచుట అంటే ఫైవ్ త్రీ జీరో హిప్సెలోస్ అని హిప్సెలోస్ అంటే లాఫ్టీ ఉన్నతమైనది లేక బహు హైయర్ పొజిషన్ హైయర్ గా పరిగణించబడుతుంది ఎంచబడడం అంటాం దాన్ని ముఖ్యంగా ఎంచబడడం ఘనంగా ఎంచబడడం దేవునికి అసాయమైంది అనేది కాబట్టి నిలుచుట అంటే ఘనంగా ఎంచుట అనేది అనర్థం వస్తుంది ఇక్కడ జేమ్ సాంక్షలం లో కాబట్టి ఫైవ్ త్రీ లెవెన్ డెరివేటివ్ ఆఫ్ ఫైవ్ ఎలివేషన్ దాని తర్వాత హైయ్యర్ నిలబడడం ఆకాశం నంటుగా అంటే ఉన్నతంగా వాళ్ళని ఎంచడం ఘనంగా ఎంచడం అనేది జేమ్ సంక్షం నంబర్ చెప్తుంది ఫైవ్ ఇంకా మరి రకం రకరకాలే ఉన్నాయి ప్రైమరీ పర్పోజిషన్ ఓవర్ ఆఫ్ ప్లేస్ అబౌ ఇంకా రకరకాల పదాలు ఉన్నాయి వెరీ హైలీ అనకుంటుంది వెరీ చీపెస్ట్ అనకుంటుంది అంటే అన్నిటికంటే ఉన్నతమైన స్థలంలో పెట్టడం కంటే బాగా తీసుకోండి ఏ నామం తప్ప ఏది కూడా ఉన్నత స్థలంలో ఉండడానికి వీళ్ళదు అన్ని నామ పిలుపు రాష్ట్రపతిలో తీస్తుంది కదా మనం అన్ని నామల కంటే పైనామం అది దానికంటే పైన ఎట్లా పెట్టగలవు అదే ఏమైన వస్తువు కాబట్టి ప్రొటెస్టెంట్స్ ఇస్రాయల్ దేశాన్ని ఏ సూప్రభు ఉన్నత స్థలంలో పెట్టిండ్రు అదే రీతిగా సంఘాలని సేవకులని ఉన్నత స్థిత్రంలో పెట్టుకున్నారు ఆ సేవకులు చెప్పిన మాటని జవదాటలు అన్నట్టు బైబుల్ అయినా పక్క పెడతారు కానీ సేవకుల మాటలు మటుకు జీవదాట అది అన్నట్టు ఏమైనా వస్తువు అందుకే మనం ఎన్నిసార్లు జ్ఞాపకం తీసుకుంటాం డబ్ల్యూ కు అధ్యాయము పదిహేను అవసరంలో ఆయన ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్న వారు దేవుడు మీ హృదయాలను ఎరుగును కాబట్టి మనం ఈ విషయం అర్థం మనుషుల ఎదుట నీతిమంతులాగా కనిపిస్తున్నాం కానీ మనం కాదంటున్నాడు అదేంటి దేవుడు మీ హృదయం ఎరగను మనుషుల్లో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి హేయమైంది అసహ్యమైంది కాబట్టి నాష్టకరమైన హేయ వస్తువు ఏంటంటే దేవుని దృష్టికి అసహ్యమైంది మనుషులు దాన్ని ఘనంగా ఇస్తున్నారు దేవుడు పనికిరాని దాన్ని పడేస్తే నువ్వు దాన్ని ఎట్లా ఘనంగా ఇస్తావు దేవుడు ఈ సర్పాన్ని ధృవీకరించండు ఎందుకు ధృవీకరించండు వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు మారలేకపోయినారు వాళ్ళ కొరకు ఎంతగానో ప్రయాస్పడండి దేవుడు ఐగుప్తు నుంచి మొదలుకొని వాళ్ళకి గ్రంథం వరకు వాళ్ళని ఇంకా నేను ఎన్నటికీ మిమ్మల్ని దాటుకున్నాడు మీ దగ్గరికి రానన్నాడు ఐ విల్ నెవర్ పాస్ యూ బై ఎనీ మోర్ అని ఆమోస గ్రంథంలో మనం చూసినాం ఆయన వాగ్దానం చేసిన వాడు ఎప్పుడు మారాడు నేను ఎన్నటికీ మళ్ళీ మీ దగ్గరికి రానన్నాడు ఎందుకంటే మీకు చాలా టైం ఇచ్చి నేను కొన్ని వేల సంవత్సరాలు ఇచ్చిన అట్లా ఎప్పటికీ వెళ్ళను అయినా కానీ మీరు మార్పున వారు మనసు మీకు మారు మనసు కలగనిది మీరు కఠినమైన రాళ్ళలాగున్నాయి అని చెప్పిండి వాళ్ళ గురించి ఇక నువ్వు ఎన్నటికీ చెట్టిని అది సర్ఫలకి సాదృశం ఎంతో నేను ఆశపడ్డాను కానీ మీరు ఏ రోజు కూడా నాకు ఒక పండు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేకపోయినారు మీరు ఎప్పుడు ఫలించలేకపోయినారు కాబట్టి దేవుడు తృణీకరించిన దాన్ని నువ్వు ఘనంగా ఎంచుతున్నావు అందుకు ఎంటైర్ క్రిస్టియానిటీ గాన్ ఎంటైర్ క్రిస్టియానిటీ రకరకాల బోధములను భిన్నంగా బోధించిన బోధనని నువ్వు ఘనంగా ఎంచుతున్నావు అట్లా నువ్వు దేవునికి విరుద్ధంగా నిలబడుతున్నావు పర్షుదాలయంలో నీ హృదయంలో దాన్ని తీసుకొచ్చుకున్నావు ప్రకృతి సహజంగానేమో నువ్వే నాశనకరమైన హేయ వస్తువులాగా తయారైపోయినవేమో అబద్ధ బోధన ఆశ్రయించి అబద్ధ ప్రవచనాలను ఆశ్రయించి అబద్ధ దర్శనాలను ఆశ్రయించి నువ్వు ఆ సన్నిధి ఆయన అదే రీతిగా నీ హృదయము ప్ర స్థితిలో నీ హృదయంలోనే అటువంటి విలువగా అటువంటి వాటికి నువ్వు విలువనిస్తున్నవేమో ఆ రీతిగా నాశనకరమైన హేయ వస్తువు నీ హృదయంలోనే వచ్చి కూర్చొని కాబట్టి మనుషుల్లో దేని నువ్వు ఘనగించద్దు అది నువ్వు తీసుకోవాల్సిన విషయం జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ మనం చూసినాం అబామినేషన్ హేమైనది అంటే నైన్ ఫోర్ సిక్స్ ఫ్రమ్ నైన్ ఫోర్ ఎయిట్ అంటే ఏంటంటే బహు అసహ్యమైంది విగ్రహారాధన అని కూడా రాయబడింది బహు అసహ్యమైంది అనేది నైన్ లో ఉంది దేవుని దృష్టికి బహు అసహ్యమైంది అనేది నైన్ చివరి భాగంలో ఉంటుంది అభౌర్ అబామినబుల్ డిస్గస్టెడ్ టీటెస్ట్ అనేది నచ్చింది అన్నట్టు కాబట్టి ఇప్పుడు చదువు చదువువాడు మార్కు స్వార్థల మనం చూసినట్లు పదమూడు పద్నాలుగులో చదువువాడు గ్రహించిన గాక చదవడం అంటే ఏంది reading read atanandi 314 from 303 and 1097 The reading chadavadam ante to know again ante tirigi teluskovadam anundi chadavadam ante tirigi teluskovadam ante endante okka sari chaduvithe saripodu nu tirigi chadavala andike matte swarthala jadinam markus swarthala jautunam nan tarata takina swarthala kuda jautam tani desam rasna patrika varaku untayi avanni patrikala kuda jautam to know again to read again atla kuda artham chesukochu టు నో అగైన్ అంటే చదువు వాడు గ్రహించను కాకంటే కనీసాలు కనీసం మరోసారి చదివితే మరోసారి చదివితే కానీ నీకు అర్థం కావాలన్నటివన్నీ వాక్యాలు నేను మాట అట్ల తయారైనా నేను మీరు అనుకుంటారా నాకు సడన్ గా అమాంతంగా గాలికెళ్ళి ఇచ్చింది దేవుడని అమాంతంగా నిద్రలో మేల్కొని నాకు వచ్చి నేను అనుకుంటారా కాదు చాలా రకరకాల పుస్తకాలు నేను కూడా చదివినాను దాని వాళ్ళు ఎట్లా కూడా పుస్తకాలు చదివి నేర్చుకున్నాడని చెప్పిండి కొన్ని ఆయన గ్రహించగలిగింది పలాంటైకి ప్రవేశం నెరవేరుతుందని కాబట్టి నేను కూడా రకరకాల పుస్తకాలు చదువుతున్నాను అవి ఈ ర్యాప్చర్ కల్ట్ బోధకులు రాసిన పుస్తకాల లేక డిస్పెన్సరేషన్లిస్ట్ రాసిన పుస్తకాలా క్యాల్వినిస్ట్ రాసిన పుస్తకాలు అవన్నీ గమనించి నేను వాటిని స్వీకరించడమా ధృవీకరించడమా తీర్మానించుకుంటాను ఎందుకంటే ర్యాప్చర్ కల్ట్ బోధకులు ఏది రాసిన అన్ని అబదాలు ఉంటాయి ఎంత వాక్యాన్ని వాడుకున్నా వాక్యం మంచిదే కానీ వాడు వాడుకునే విధానం అబద్ధమైంది కాబట్టి మొత్తం అబద్ధమవుతుంది ముద్ద అంత మంచి ఉన్న కొంత పులుపు కలిస్తే తక్కిందంత పులిసినట్లు కాబట్టి ఇప్పుడు గ్రహించునుగాక గ్రహించడం 3539 jamesang number 3539 from 3563 ante ardhaminda grahinchadam ante to exercise the mind uh, to comprehend to consider perceive think understand grahinchadam ante aalochinchadam baagu baaguga sampurnanga dani ardham iskonni prayatninchadam aalochinchadam mukhyanga aalochinchadam deen gurinchi aalochinchandi annadu deen gunchi nee em anukuntunnav deen gunchi nee em talustunnav antadu devu kabati understand ante leka grahinchu ante endante నీ అవగాహన దేనికి సంబంధించింది దాన్ని సంపూర్ణంగా నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా నీ మైండ్కి ఎక్సర్సైజ్ లాగా పెడుతున్నావా దీన్ని అర్థం చేసుకోవడం అన్న దానికి అర్థమై వర్తిస్తుంది తర్వాత త్రీ ఫైవ్ సిక్స్ ఫ్రమ్ బేస్ ఆఫ్ వన్ జీరో నైన్ సెవెన్ గ్రహించటం అంటే ఇంటలెక్ట్ వాడని అర్థం కాబట్టి గ్రహించాలంటే నీకు తెలివి అవసరం అని చెప్తుంది ఎటువంటి తెలివి కావాలా డివైన్ ఆర్ హ్యూమన్ రెండు రకాలు దైవికమైన తెలివి ఉండాలంట మానవ తెలివి కూడా ఉండాలంట ఇన్ థాట్ ఫీలింగ్ ఆర్ విల్ ఫైప్లికేషన్ మీనింగ్ మైండ్ అండ్ అండర్స్టాండింగ్ కాబట్టి దైవికమైంది మానవ తలంపు అవి కలవాలని చెప్తున్నాడు అవి కలవకపోతే కాదన్నట్టు ఉత్త మానవ తలపు వాడైనా వేస్టే దైవికమైన తలంపు నీకున్నా దాన్ని నువ్వు గ్రహించలే చేతి ఉంటావు ఎందుకంటే ఉచ్చారణాలకు నీకు ఉండదు అన్నట్టు పాటించడంలో దైవిక జ్ఞానం ఉండి కూడా పాటించని వాళ్ళు ఉన్నారు చాలా మంది ప్రతి సంఘంలో మనం చూస్తామని తర్వాత వన్ జీరో నైన్ సెవెన్ ఏముందంటే టు నో తెలుసుకోవడం తర్వాత యాజ్ ఫాలో విత్ అదర్స్ నాట్ దస్ క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ అంటే నువ్వు తెలుసుకోవడమే కాదు ఇతరులకి తెలిసిన వాళ్ళకి చెప్పని చెప్పారు నీకు రాని విధానంలో నువ్వు వాళ్ళతో సంభాషించాలంట ఇవి చదివినా చాలా మంది కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళతో సంభాషించాలని చెప్తుంది వన్ అక్కడ ఏముందంటే అలో బి అవేర్ ఆఫ్ అంటే ఎప్పుడు దాన్ని గ్రహిస్తూ ఉండాలా దాన్ని నువ్వు చూస్తూ ఉండాలా నీకు తెలివి ఉండాలా దాని తర్వాత బీ రిజల్ట్ అంటే తీర్మానించుకోవాలా దాని తర్వాత దాని గురించి మాట్లాడాల స్పీక్ బీ షూర్ అండర్స్టాండ్ బీ షూర్ అంటే నీ పక్క నీ అవగాహన పక్క అయి ఉండాలా బీ ష్యూర్ అంటే కాబట్టి చదువాడు దాని తర్వాత గ్రహించుట ఇప్పుడు చూచుట చూడండి యూస్ఎల్సి చూచినప్పుడు ఫోర్టీన్ నైన్టీ టూ ఏమనుందంటే see uh, the others being from the equivalent of 3700 and 708, properly to see literally or figuratively by implication in the population. In this case, to know, to come from the beginning point of view, to be aware, behold consider knowledge. If you have the knowledge I need to say I need for simple knowledge, clinician, intelligence and the mission. If I'm the source of tierra and soul, Iamorphpieces myself. నాన్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం తిరిగి మత్తవార్తకి వెళ్ళిపోతాము ఇరవై అధ్యాయము పదిహేనవ వచనం నుంచి మతయ సువార్త ఇరవై అధ్యాయము పదిహేనవ వచనం మరియు ఈ రాజ్య సువార్త దానికి తర్వాత కాబట్టి ప్రవక్తైన ధాన్యాల ద్వారా చెప్పబడిన నాశకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలం మందు మీరు చూడగా చదువు అడు గ్రహించిన గాక కొండలకు పారిపోవలేను మెదల మీద ఉండేవాడు తన ఇంట్లోనికి నుండి ఏదైనా తీసుకుని పూటకు రాకూడదు పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పూటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినంలో గర్భిణీలకు నువ్వు పాలిచ్చి వారికి నీ శ్రమ ఇరవై వయసు చూడండి అప్పుడు కలుగును కేశ ఎప్పుడు అబద్ధం చెప్పాడు ఇటన్నిటి నువ్వు సూచనలు గ్రహించగలిగితే మహాశ్రమలు ఎప్పుడు ఆరంభమైనాయి ఎప్పుడు కొనసాగుతాయి ఎప్పుడు ముగిస్తాయి అనేది నువ్వు గ్రహించగలవు అది ఆరంభమైన మనం చెప్తాం కానీ క్రైస్తవత్వం అంతేమనుకుంటుందంటే ఇంకా ఆరంభం కాబోతుంది భవిష్యత్తులో అనుకుంటుంది అయితే మనం ఎందుకు ఈ లాక్డౌన్ లో ప్రార్థనలు ఆరంభించుకున్నాం అంటే ఇరవై వచనంలో ఉంది అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట తప్పించుకోవాల కనుక మీరు పారిపోవుట చలికాలం అందరినో విశాంతి అందరినో సంభవింపకుండవాలి అని ప్రార్థించుటి విశ్రాంతి దినం అంటే అందరూ దినం సండే ఆ దినం కాబోచంట్లు ఇస్తున్నాడు దాని చలికాలం చలికాలం కూడా అంతా నిర్మానుషంగా ఉంటుంది ఇంట్లోకి వెళ్ళి బయటికి ఒక్కరు వాడు ఇంకొక ఈ నెల దాటిందంటే ఓవర్ వాడు బయటికి సాయంత్రం పుట్టగానేది మార్నింగ్ పుట్టగా దాని తర్వాత జనవరికి వచ్చేపడికి చలి ఎట్లుంటుందంటే ఉదయం పన్నెండు గంటలంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా చలి ఉంటుంది ఎండ చలిపోదు సో ఇవన్నీ మనము గ్రహించగలం అన్నట్టు కాబట్టి ఇది మహాశ్రమలకు ఆరంభం అన్న విషయాన్ని అక్కడ మనతో మాట్లాడుతున్నారు దేవుడు దాని తర్వాత ఆ మహాశ్రమాలలో ఏం జరగబోతుంది అనేది మనము ఆ యొక్క బోర్ల తీర్పులో మనం చూస్తా ఉన్నాం వాక్యాలు తర్వాత ఎందుకు దేవుడు అంతగా కఠినంగా శిక్షిస్తాడు వీళ్ళని నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలంలో నిలిచినప్పుడు చదువు ఆడు గ్రహించుగాక ఇంటికి చెప్పాడు దాని వాళ్ళకి ఏం సంభవిస్తుంది ఈ హేయమైన వస్తువులకి ఏ గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనం హెచ్కేల్ గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచ్చిన ప్రాముఖ్యమైనది వాక్యం రెండు నుంచి ఆరు వర్షాల నుంచి చదువుతా నరపుత్రుడా ప్రకటింపుము ఇస్రాయల్ దేశంకు అంతము వచ్చే ఉన్నది నలుగు అంతము వచ్చే ఉన్నది అని ప్రభు ఇప్పుడు నీకు అంతము వచ్చే ఉన్నది ఎన్నిసార్లు చదివినా మనం చెప్పండి నరపుత్రుడా ప్రకటించము ఇస్రాయల దేశం అంతము వచ్చి అంటే ఆల్రెడీ చేసింది అది వచ్చి ఉన్నది అంటే నాలుగు దిక్కుల ప్రకటన గ్రంథంగా నాలుగు దిక్కుల వాయువుని పట్టుకున్నారు నలుగురు దూతలు వాయువు అంటే గాలి కదా ఈ నలుగురు దూతలు వాయువులు లాగా ఉన్నారు వాయువు అంటే గాలి కదా జీవం కదా కాబట్టి నలుగురు దిక్కులు నాలుగు దిక్కుల దూతలు భూమి గాలి వీచకుండా వాటిని ఆపుకున్నారు పట్టుకున్నారు కాబట్టి తన తర్వాత ఏం చేస్తారు ఆ వాళ్ళు విడిచిపెట్టబడినప్పుడు అది చూస్తాం దూత వచ్చి వాళ్ళు విడిచిపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆ నలుగురు దూతలు నలుగురు ఒక్కసారి వచ్చి మధ్యలో కలుసుకుంటే అయితే నాలుగు దిక్కుల నుంచి వాయువు వచ్చి కలిస్తేమైతేడి సుడిగాలి అవుతుంది సుడిగుండమైతే నా చూసినాం మనం ప్రారం సుడిగాలి సుడి గాలికి ఏం దొరికినా అంతే అది గాలికి తీసుకుపోతుంది పైకి తీసుకపోయి కింద పడేస్తారు ఏలియా కూడా అది తీసుకపోయి కింద చూపించిన వాక్యం ఏలియా అమాంతంగా గాలికే ఆ లోకంకి చాలా మంది ప్రకటిస్తారు కానీ మనకు తెలుసు ఏలియా ఈ లోకంలో ఉన్నాడని ఉత్తర దిక్కు నుంచి సుడి తీసుకొచ్చి దక్షిణ దిక్కును పడేసినని నేను మీకు చూపించిన వాక్యం ఆధారాలతో కాబట్టి ఈ లోకం ఒక దిక్కుపోతుంటే నువ్వు ఒక్కరిని బ్రదర్ సిస్టర్ అని అన్నా చివరన్నా కానీ నేనంటే అది రివర్స్ ఏమో మేమంతా ఒక దిక్కుపోతుంటే లోకం అంతా ఉల్టా పోతుందేమో అహంతో చెప్తుంది కానే కాదు కదా చదువుబాటు గ్రహించిన కాకంటే ఏంది ఎప్పుడు చదువుతున్నాం మనం ఏం గ్రహిస్తున్నాం అన్నిట్లని హెచ్చరించక ముందు మనం హెచ్చరించుకున్నాం లేదా కాబట్టి ఈ యొక్క హేచ్కెల్ గ్రంథంలో ఏమని చూస్తున్నాం అంటే ఇస్రాయల్ దేశంకు వచ్చి ఉన్నది నలు దిక్కుల దేశంలో వచ్చి ఉన్నది అని ప్రభువుకు విహోసాలు ఇచ్చినాడు ఇప్పుడు నీకు అంతము వచ్చిన్నది చూడండి ఒక్కసారి ఇస్రాయల్ దేశం ఇంకోసారి నీకు అంటున్నాడు దాని నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తన బట్టి కాబట్టి ఆయనకి ఎందుకు మంచిది నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యములు నేష్టకరముడై హేయ కృత్యములు ఫలము నీ మీదికి రప్పించుచున్నాను నీ ఎడల కటాక్ష కటాక్షము ఉంచకయో కనికరము చూపకయో ఉందును నేను యోహవనయున్నానని నీ వెలుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవించ అనుభవింపచేసేదను నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తులు ఆయన ఎందుకు తీస్తలేడు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది నష్టకరమైన ఏ వస్తువు నిలిచే ముందు ఆల్రెడీ ఎందుకు ఆయన తీస్తడు నువ్వు తీసుకోవాల్సింది నువ్వు కానీ ఆయన తీయడు కొంచెం కష్టమేంది కదా దాన్ని అర్థం చేసుకోవడం ఆయన ఎట్టి పర్స్లో తీయడు సార్ ఐదో వర్షం చూడండి ప్రభు ఆయన ఎగవ సెలవు వింతైన దురదృష్టము సంభవించచ్చున్నది కొంచెం కష్టమే ఉంది కదా దురదృష్టము వింతైన దురదృష్టము దురదృష్టం అంటే బ్యాడ్ లక్ అంటారు ఇంగ్లీష్ లో లక్ అంటారు ఇంగ్లీష్ లో కానీ బైబుల్లో లక్ అనే పదం ఉండదు ఎందుకంటే లక్ అనే పదము ఎల్యూసీకే కదా ఎల్యూసీకే అనే పదము ఎల్యూసి అంటే లూసిఫర్ నుంచి వచ్చింద పదం నేను గతంలో కూడా ఎప్పుడో చెప్పించిన వాక్యం లూసిఫర్ లూసీ అనే పేరు ఎట్లా క్రిస్టియన్స్ నాకు అర్థం కాదు అది లూసిఫర్ కి సంబంధించిన పేరు ఎట్లా పెట్టుకుంటావు ఒకవేళ పెట్టుకుంటే తీయమని చెప్తామా తీయమని చెప్పాం ఎందుకంటే నువ్వు ఏ పేరు పెట్టుకున్నా దానికి ఏం విలువడ్డదు ఎందుకంటే పరలోకం పోయినాక ప్రతి ఒక కొత్త పేరు ఇస్తున్నాడు ఇవన్నీ పనికిరని పేర్లు అందుకే ఊరికి ఎందుకు మార్చుకోవాలా పేర్లు అవసరం లేదు నువ్వు పుట్టినప్పుడు ఏం పేరు పెట్టింటో నీ సర్టిఫికేట్లో బర్త్ సర్టిఫికేట్లో ఏ పేరు ఉందో అదే పేరు ఉండాలా లాస్ట్ వరకు ఈ లోకం పిలిచేంత వరకు అదే పేరు ఉండాలా ఆధార్ కార్డు మార్చుకుంటావా టెన్త్ క్లాస్ లో పోయి మార్చుకుంటావా ఎన్ని మార్చుకుంటావు సర్టిఫికెట్లు ఎంత డబ్బు కలిసి అయితే నీ తెలియదు అఫిడవిట్ తయారు చేయాలా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా ఎన్నెన్నో తలనప్పులు చాలా ఖచ్చితంగా పని పేరు మార్చుకోవాలంటే అండ్ ఏం లేదని కూడా మనకు తెలుసు బాబు ఏం పొందినప్పుడు పేరేది మార్చుకోవాలా పేర్లు ఏం లేనప్పుడు హృదయం కదా అసలు అయింది ఎట్లానే కానీ కొత్త పేరు ఇస్తారు దేవుడు పరిలోకం పోయినప్పుడు ఎందుకు మళ్ళీ పిచ్చిపోయి ఇక్కడ ఈ లోకంలో పేర్లు రకరకాల పేర్లు పేరుకు తగినట్లు మనం జీవించలేము కాబట్టి ఆరో వచ్చం చూడండి యోహో అసలు వచ్చింది ఏమనగా వింత అయిన దురదృష్టం ఇది బహు వింతకరమైనది సంభవించు చున్నది అంతము వచ్చుచున్నది అంతమే వచ్చుచున్నది అది నీ కొరకు ఇదిగో సమీపమాయను వెరీ వెరీ షార్ట్ సమీపం ఉంది మూడు సార్లు ఉంది ఇక్కడ వాక్యం అంతము వచ్చుచున్నది అంతమే వచ్చుచున్నది అది నీ కొరకు ఇదిగో సమీపమాయను ఇంకో ఫైనల్ అన్న ఎండింగ్ కౌంట్ స్టార్టింగ్ లేకపోతే మనకి ప్రకటన గ్రంథం ఏ వాక్యం అర్థంగా పెడితే అంతము వరకు మనం అంతం సంభవించడానికి రెడీ ఉన్నాం కాబట్టి ఇంకా బహుషార్ట్ టైంలో ఇవన్నీ సమీపంగా ఉన్నాయి సమీపంగా ఉన్నాయి అన్ని ఒక్కసారి ఆ నలుగురు దూతలు విడిచిపెట్టడం మనం చూస్తాము మొత్తం దేశం ప్రపంచం అంత అవి మనం చూస్తాం గ్రాడ్యువల్ గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ జరగడం మనం చూస్తాం వెరీ వెరీ షార్ట్ టైం కాబట్టి ఇంకా దాని కొంచెం మనం వెయిట్ చేయడం అవసరం లేదు త్వర తరగా మనం నేర్చుకోవాలా అండ్ లాస్ట్ మినిట్స్ ఇవి బహుగా సమీపమైంది కాబట్టి ఇదిగో సమీపం దేశం నివసారా మీదికి దుర్దినం వచ్చి చిన్నది ఎఫిఎస్ రాష్ట్ర పత్రికలు లేదా ఇవి దుర్దినములని కాబట్టి సమయాన్ని పోనీయక సద్వీ తీసుకోమని ఏం చెప్పిండి సమయం వచ్చిన్నది అన్నాడు పౌల్ అంటుండూ వచ్చింది రెండు వేల సంవత్సరాల నుంచి మనం ఉంటుంది దుర్దినములు కాబట్టి సమయాన్ని పోనీయక సద్వినియం తీసుకోమన్నాడు మనం చేస్తుంది ఏంది ఇప్పుడు మధ్యాహ్నం పూట సద్వియం తీసుకుంటున్నాం దినము సమీపమయాను ఉత్సాహ ధ్వని కాదు శ్రమ ధ్వనియే పర్వతముల మీద వినపడుచున్నది అంగలార్పు వేదన స్టార్ట్ అయిపోయింది నేను ఒకటి బాగా గమనిస్తున్నా ప్రపంచాత్మకంగా ఏం జరుగుతుంది ఎందుకంటే చూ కదా చూసి కదా మనము స్థితపడాలా ప్రపంచాత్ ఎందుకంటే ఇవి ప్రపంచాత్మకంగా జరిగాడు ఇవన్నీ శ్రమ కాబట్టి ప్రపంచాత్మకంగా ఏం జరుగుతుంది నేను చాలా గమనిస్తా ఉన్నాను కొన్ని లక్షల మంది ఇస్లాం మతస్థులు ప్రభుని స్వీకరిస్తున్నారు కొన్ని లక్షల మంది దాంతో ఇస్లాం మతంకి ఎక్కలేని ఉద్రేకం ఏర్పడింది కోపం వచ్చేస్తుంది ఆ మతస్థులకి తక్కిన మతస్థులకి వాళ్ళది ఏంటంటే వారి మతం నుంచి ఎవరు బయటకు వచ్చినా వారిని చంపచ్చు వాళ్ళ మతం దాన్ని ఆమోదిస్తుంది కాబట్టి రక్తపాతం ఇప్పుడు అందు నుంచి బయటకు వచ్చిన ఎక్కడికి వస్తున్నాడు ప్రభులు స్వీకరిస్తున్నాడు కాబట్టి మళ్ళీ వాడు చంపినప్పుడు ఎవరిని చంపుతున్నాడు ఇస్లాం మతస్థి చంపుతుంది వాడు క్రైస్తవుని చంపి ఇది మరణకాండ స్టార్ట్ అయిపోయింది అరబ్ కంట్రీస్ లో ఆల్రెడీ హెవీగా లార్జ్ స్కేల్ గా అది స్టార్ట్ అయిపోయింది ఏ స్కీన్ దాల్ మనం చూస్తున్నాము దురదృష్టమా దురదృష్టం అంటుంది కదా ఇంగ్లీష్ లో దురదృష్టం లేదు ఈవిల్ అని ఉంది చూడండి ఈవిల్ అంటే ఏం చెప్పండి ఎవరైనా చెప్పగలరా ఈవిల్ అంటే ఏంది తెలుగులో ఉందా ఈవిల్ అంటే దయమాల్ అంటే ఈవిల్ ఏంటంటే దయ్యాల కంపెనీ అట్లా పేరు డెవిల్ అంటే దెయ్యం అనుకుంటా అనుకో అంటే గూగుల్ ట్రాన్స్లేషన్ అంటే సైతానే కానీ అన్న లూసీ పట్టేపు అనమాట లేడీ సైతనే అంటారు ఒకవేళ అట్లా అనుకుంటే తెలుగు వైపులో ఎందుకు దురదృష్టం అన్నారు ఇంగ్లీష్ లో ఈవిల్ అన్నారు తెలుగులో దురదృష్టం అన్నారు అక్కడ ఏమంటుండంటే అండ్ ఈ విల్ అండ్ ఓన్లీ ఈ విల్ బీహోల్డ్ గూగుల్ చెడు దురదృష్టం అంటే ఏంటంటే నువ్వు పోగొట్టుకున్నావున్నట్టు నీకు రావాల్సిన పోగొట్టుకున్నావున్నట్టు అది నీ దురదృష్టం అరే నువ్వు దురదృష్టం నీకు కొంచెం ముందు వచ్చింటే నీకు వచ్చేది అంటే నువ్వు ఏదో పోగొట్టుకున్నావున్నట్టు శాశ్వతంగా అది దురదృష్టం కాబట్టి ఈ విల్ ఓన్లీ ఈ విల్ ఈస్ కమ్ అంటుంది బైబిల్ లో అండ్ ఎండ్ ఈస్ కమ్ ది ఎండ్ ఈస్ కమ్ ఇట్ వాచ్ ఫార్ ది బిహోల్డ్ ఇట్ ఈస్ కమ్ తెలుగులో అదే చాలా బాగుంది ఇంగ్లీష్ కంటే సిక్స్త్ అంతం వచ్చిన్నది అంతమే వచ్చి అది నీపగా కనిపెట్టుచున్నది ఇదిగో సమీపమయం ఇంగ్లీష్ లో ఎట్లా ఉందంటే వచ్చి చిన్నదని లేదు వచ్చినదని ఉంది అదేనంటే తేడా ఎండిస్ కమ్ అంటే ఆల్రెడీ వచ్చేసింది రెండోసారి ఎండి ఇస్ కమ్ ఆల్రెడీ వచ్చేసింది వి హోల్డ్ ఇట్ ఇస్ కమ్ అయిపోయి వచ్చేసింది రెడీగా ఉంది రెడీగా ఉంది ప్రపంచాత్మకంగా ఆల్రెడీ వచ్చేసింది నాలుగు తెక్కుల నుంచి ఆ వేవ్ కవర్ చేసేసి కంప్లీట్ గా భూమి అంతా స్ప్రెడ్ అవుట్ అయిపోతుంది ఒక్క నిమిషం రకరకాల వర్షాలు కొంత కూర్చుంటే అక్కడ తర్వాత అక్కడ జస్ట్ సపోర్ట్ నాకు కావాలంటే అక్కడ నేను ఎక్కువ నేను గోడు కూడా పెట్టినా ఎవరు తీసుకోవాలి అయితే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ విల్ అంటే దురదృష్టం అనుందిలనేమో చెడుతనం అనుంది చెడు అనుంది అంటే నీ వీరికి దురదృష్టం అంటే నా అన్నట్టు వీటికి చెప్పిన దురదృష్టం అంటే నీకు అయిపోయింది అవకాశం నువ్వు పొగట్టుకున్న అవకాశం అనేది చెడు దురదృష్టం అంటే పోయింది అవకాశం అనేది ఇంకా నీకు లేదు లాస్ట్ మినిట్ల అవకాశం అనేది ఆ వాక్యాన్ని జ్ఞాపం చేస్తుందా జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే అది ఇంకా బెస్ట్ ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈవిల్ చెడు సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ అని నంబర్స్ సెవెన్ ఫ్రమ్ సెవెన్ ఫోర్ చెడు అంటే ఏమంటే బ్యాడ్ అనుంది దాని తర్వాత ఈవిల్ అని ఉంది ఆర్ మారల్ నేచురల్ అంటే ప్రకృతి సాధ్యంగా ఉండే చెడుతనము దాని తర్వాత ఆత్మీయతలో కూడా చెడుతనము నైతికంగా దిగజారిపోవడం అని కూడా ఉంది ఇక్కడ ఇంకొక పదం ఈవీలంటే నైతికంగా దిగజారిపోవడం దాని తర్వాత అప్లిక్షన్ అంటే రోగ్రస్తుడు కావడం దాని తర్వాత ఉపద్రవం రావడం దాని తర్వాత దుఃఖపడడం హాని కలగడం వ్యాధి గ్రస్తుడుగా కావడం అలజడి నాయిసం అలజడి దాని తర్వాత దుఃఖసాగరంలో మునిగిపోవడం కలత చెందడం దాని తర్వాత భక్తిహీనులుగా తయారు ఇవన్నీ నిన్ను చివరికి భక్తిహీనంగా తయారు చేస్తాను భక్తిహీనాలుగా తయారు చేస్తే అని చెప్తున్నాను ఈ చెడు ఒక్కసారి ఈ చెడు వచ్చి పడిందంటే టోటల్ టోటల్ భక్తిహీనంగా తయారైపోతుంది అన్న విషయాన్ని జన్సన్ నెంబర్ సెవెన్ సో కాబట్టి దుర దుర దురదృష్టము లేక చెడు లేక దురదృష్టం అనేది అంత ఆలోచిస్తాం ఎక్కడుందంటే కొత్త నిబంధన పుస్తకాలకు వస్తే ఎప్పసరాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఎపస పత్రిక ఆరవ అధ్యాయం ఇవన్నీ మీరు రాసుకోండి ఎక్కడన్నా జాగ్రత్తగా దాని తర్వాత మీరు కూడా మీరు ప్రకటించాల్సి దూరం లేదా దినం పత్రిక ఆరవ అధ్యాయాన్ని పదమూడవశాన్ని మనం చూస్తాం కాబట్టి దురదృష్టం అంటే ఏంటనే విక్రం చూడండి అందుచేతను మీరు ఆపద్ది మందు వారిని ఎదిరించుటకు సమస్తూ సమస్తము నెరవేర్చిన వారి నిలువబడుటకు చూడండి నిలువబడుటకు శక్తిమంతులు అవునట్టు దేవుడిచ్చి సర్వంగా కవచంలో ధరించుకున్నది ఇది నాకు బహు ఆశ్చర్యం ఉంటుంది ఎందుకంటే పాత నిబంధన పుస్తకాలు మనం ఛానల్ ధరించినప్పుడు అంత అప్పుడు టూ థౌసండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్ లో నుంచి నేను స్టార్ట్ చేసిన ఈ వాక్యాలన్నీ టూ నుంచి సిక్స్ వరకు పాత నివారణ పుత్రలలో యాజకుడు రకరకాల వస్త్రాలు ధరించుకోవాలి ఎందుకు అటువంటి వస్త్రం ధరించుకోవాలా అక్కడ మోస చెప్తాడు అగ్రోనికి తన లేవి యాజకుల కన్నా ఎటువంటి వస్త్రాలు ధరించుకోవాలా మీ ఏది కనిపించకుండా ధరించుకోవాలి దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు అని అప్పుడు నాకు ఆత్మీయ స్థితిలో అర్థమైంది ఏంటంటే ఎందుకు వేసుకోవాలంటే కామెంట్రీస్ అలా ఒక రీతి ఉంటది ఎందుకు వేసుకోవాలంటే ఆ రంగులు దేవుని సూచిస్తూ ఉంటాయి ఉదాహరణకి దాన్ని ఏమంటాం వైలెట్ కలర్ లైక్ వంకాయ రంగు అంటాం దాని తెలుగులు ఇంకేం పదమంటారు తెలియదు కానీ వైలెట్ కలర్ దేవుని సూచిస్తుంది కలర్ అంటామాయి ఏరుపు ఏమైనా రక్తాన్ని సూచిస్తుంది ఇట్లా చెప్పుకుంటూ తెలుపు ఏమైనా పరిశుద్ధతను సూచిస్తుంది ఇట్లా చెప్పుకుంటూ పోయినాం కానీ ఆ ఎందుకు సంపూర్ణంగా ఎటువంటి వస్త్రాలు ధరించుకోవాలన్నాడు అంటే దేవుని సన్నిధి పోయినప్పుడు నీ శరణం కనిపించద్దు ఎందుకంటే ఆయనకి శరణం అంటే అసహ్యం పాపపూరితమైంది కాబట్టి అందుకు శరణ్ణి ఆ వస్త్రాన్ని ధరించుకోమన్నాడు శరణం కనిపించిందంటే మటుకు పైకి అగ్నిచ్చి పడుతుంది అన్నట్టు ఎందుకంటే అది ఆయన ఆయన భరించలేడు తండ్రికి ఆ వాసన మాంసపు వాసన భరించలేడు ఎందుకంటే అది ఆయనని ఆయనని ఏమంటాము మోసం చేసింది ఆయన సృష్టించిన శరణము ఆయనను మోసం చేసింది ఆదమవలు ఆయన మోసం చేసినారు దానికి కారణం ఎవరన్నా కావచ్చు సైతం కావచ్చు కానీ ఆయన ముందుగానే చెప్పిండు కదా మోసపోకూడని నేను తిన్నద్దని చెప్పినప్పుడు నువ్వు తిన్నావు కాబట్టి ఆయన మోసపరిచారంటే దాన్ని ఏమంటామంటే ఆ నమ్మి నమ్మకాన్ని పోగొట్టుకున్నారు అన్నట్టు ఆదమవలు చాలా కాలం బాధకాలం అనిపించింది దూతలను అందరినీ నిర్లక్ష్యం చేసే దేవుడు మనిషికి మనిషిని ఎంతో విలువగా పెట్టి ఎంతో సమయం పెట్టి ఎంత జాగ్రత్తగా తయారు చేసిండు సృష్టించి అటువంటి వాడు సమస్త సృష్టి మీద అధికారం ఇస్తే అటువంటి వాడు ఆయన నమకాని వమ్ము చేసిండు ఆ శరణము అంటే ఆయనకి చాలా అసహ్యం కాబట్టి ఆయన సన్నిధులకు అడుగు పెట్టాలంటే సంపూర్ణంగా వస్త్రాలు ధరించుకోమన్నాడు పాత నిబంధన కానీ కొత్త నిబంధనలు ఇష్టపడికి అవన్నీ అవసరం లేదు ఎందుకంటే యేసు ప్రభు ఆ యొక్క కోపాన్ని మన మీద ఉండాల్సిన మన మీద రావాల్సిన ఆ యొక్క కోపాన్ని ఆయన మింగుకున్నాడు మింగుకొని శాశ్వతంగా మనకి వస్త్రమైండు అందుకు ఏసులను ధరించుకోమని చెప్పారు దాని తర్వాత కేసులో ఏ రూపకంగా ఉండి నీ దగ్గర పరశుధాత్మ రూపకంగా పరిశుధాత్మ అభిషేకం ఉన్నంత వరకు దేవుడు నిన్ను స్వీకరిస్తాడు నీ మీద పరిశుధాత్మ లేకపోతే నువ్వు నాశకరమైన హేయ వస్తువులాగా నిలబడుతావు సన్నిధిలో ఈ విషయం కొంచెం కష్టమే నాకు చెప్పడం నేను అది బహు కష్టకరమైనది ఈ విషయం ఈ విషయంలో చెప్పాలంటే పబ్లిక్ లో నేను చెప్పలేను కూడా ఇది అందరూ ఈ విషయం నేను పబ్లిక్ లో చెప్పకుండా నేను మానలేను ఎందుకంటే నాకు బయలుపరచబడ్డ సత్యం నేను చెప్పకుండా మానలేను దూరమైన జాగ్రత్తగా చెప్పలే ప్రయత్నిస్తారు కొంచెం కూడా అవకాశం ఇచ్చిన దూరం అయిపోతారు కానీ కొంచెము ఈ వాక్యాన్ని డైల్యూట్ చేస్తే వాళ్ళు నాతో పాటు ఉంటారు కానీ ఈ వాక్యం వాళ్ళ హృదయాలు నట్టుకోదు అది కూడా ఉంది నా సమస్య నాకు ఎప్పుడు ఆటంకం ఉంటారు నాతో పాటు ఉన్న వాళ్ళే ఒక ఆటంకం ఉంటారు ఎప్పుడు కూడా నేను అది గమనిస్తూ ఉంటారు ఆ ఫైనల్ గా ఆ సత్యము కంప్లీట్ గా రిలీజ్ అయ్యే టైంకి ఎవరో ఒకరు ఆటంకం వచ్చి దాన్ని డివియేట్ చేస్తూ ఉంటారు మళ్ళీ నేను ఇమీడియట్లీ ఏం రియాక్ట్ కానీ ఎందుకంటే నాకు అప్పుడు అనిపిస్తుంది ప్రభు ఇంకా టైం రాలేదు వీళ్ళకి ఈ సత్యం అర్థం కావడానికి చాలా డిస్టర్బ్ అయిపోతారు ఆ రోజుకి కొంచెం డిస్టర్బెన్సే ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి దాన్ని మనం చెప్పక తప్పదు ఎందుకంటే మీకు ఇచ్చింది అది పదమూడవ వర్షంలో అందుచేతను మీరు ఆపత్తి దినం ఇప్పుడు ఉంటున్న దినం కదా మాకు భయంకరంగా ఉంది ప్రపంచాత్మకంగా చైనా చేస్తున్న పరిస్థితులు చాలా అన్యాయంగా ఉన్నాయి అరబ దేశాల పరిస్థితులు చాలా అన్యాయంగా ఉన్నాయి యూరోప్ల పరిస్థితులు చాలా అన్యాయంగా ఉన్నాయి ఈ వైరస్ ఇంకా విజృంభించి ఎంతమందిని ఆపత్తి చేసుకుంటుంది ఎంతమంది మరణిస్తారు బయట సెకండ్ వేవ్ లో మన దేశాలు ఎట్లా ఇప్పుడు దక్షిణ దేశాలలో భయంకరంగా చనిపోతారు మనుషులు టోటల్ కొలాప్సింగ్ స్టార్టింగ్ స్థితికి దిగి వచ్చేస్తుంది ప్రపంచం అది రావాలని మనం ఎప్పుడు కోరుకోలేదు కానీ మనుషులు ఆ రీతిగా దాన్ని ఆహ్వానించుకోలేదు మనం ఏం చేస్తాం కాబట్టి వీటన్నిటిని నువ్వు ఎదుర్కోవాలంటే ఏం చేయాలా అదే పావులు చెప్తున్నాడు ఈ యొక్క పత్రికలో అందుచేతను పదమూడు వర్షంలో అందుచేతను మీరు ఆపదిన వారిని ఎవరు నిద్రించాలా వారిని ఎదిరించినప్పుడు ఆపదిన ఎవరు నిద్రించాలని చెప్పండి నీకు తెలుసు అది రెండు గుంపులవి వాటిని నువ్వు ఎదిరించాలని చెప్తుంది సమస్తం ఎట్లా ఎదిరిస్తా చెప్పిపోయి పట్టుకొని కొట్లాడతావా కుస్తీ పడతావా అది కానే కాదు నువ్వు స్టేబుల్ గా ఉంటావు నువ్వు నిర్మానుష్ నిర్మలంగానే ఉండి ఎదిరిస్తా ఉంటావు వాక్య రూపకంగా ఎదిరిస్తావు సైతాలతో ఎట్లా కొట్లాడతావు నువ్వు నువ్వు శరీరంలో ఉన్ను ఎట్లా కొట్లాడతా పడుతుందని చెప్పిన అర్థంగా వాక్యంతోనే కదా వాక్యమే కదా ఖడ్గం విశ్వాసము డాలు వాక్యము ఖడ్గం ఆ వాక్యానికి పరిశుధాత్మ నడిపి ఆత్మ వల్ల కడగమనడానికి పౌలకి ఎన్ని విషయాలు అర్థమైనవి కాబట్టి అపదిన బంధు వారిని ఎదరించటకును అంటే చీకటి శక్తులు సమస్తము నెరవేర్చిన వారి ఇది నేను నీకు చెప్పాల్సిన విషయం నీ లైఫ్ లో నువ్వు ఏం నెరవేర్చినవు దేవుని కొరకు సమస్తము నెరవేర్చాలా బ్రవ్వ నేను ఏది కూడా మిస్ కావద్దు బ్రహ్వా మీ సరిదికి రాకముందు నేను సమస్తం నెరవేర్చాలా బ్రవ్వ ఏ ఒక్కటి కూడా నాలో గ్యాప్ ఉండదు చాలా మంది గొప్ప సేవకులు ఈ గ్యాప్స్ అని పోతారు ప్రభు నేను అమ్మనా ప్రవచించలేదంటే నువ్వు గ్యాప్స్ అని వచ్చిన వీటికి నువ్వు సమస్తం నెరవేర్చలే నువ్వు అందుకే నవరో నాకు సమస్తం నెరవేర్చలే దైవికమైన విషయంలో ప్రతి విషయంలో నువ్వు ఆయనకు అంగీకారం ఉండాలా నీ ప్రవర్తన అంతట్లో అంగీకారం ఉండాలా నీ నడవడిలో నీ మాట తీరులో అప్పుడే ఆయన నిలబడగలవు నాశకరమైనవి నిలబడలేవు ఎట్టి పరిస్థితులు ఆయన ఎదుట కాబట్టి ఆయన ఎదుట నిలబడాలా అంటే నువ్వు ఎట్లా ఎట్లా జీవించాలా అప ఆపదిన దుష్ట శక్తులు సమస్తం నెరవేర్చాలా అన్ని విషయాలలో సాధన విషయంలో వాక్యపచర్య విషయంలో ఆరాధన విషయంలో కానుకల విషయంలో విజ్ఞాపన విషయంలో సువార్త ప్రకటించే విషయంలో అన్ని విషయాలలో అనాథల ఆదరించడము విజరాలను కనికరించడము వారి పట్ల మంచి స్వభావం కలిగిన వరం సహాయ కలిగే వాళ్ళం లాగుండి అనేకులని సహాయపడాలి అనేకులకు సహాయపడాలి కొన్నిసార్లు నువ్వు ఉపాసం ఉన్నా ఏం చేస్తావు ఉపాసం ఉంటావు పైసలు ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ ఉపాసం ఉంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వరకు ఇవ్వచ్చు అది నువ్వు అది చేస్తలేవు ఉపాసం ఉంటున్నావు కానీ కాబట్టి సమస్తము నెరవేర్చే వారే నిలవబడత శక్తి అన్ని నెరవేర్తనే కానీ నువ్వు నిలబడలేవు అనేదిట ఆయన వచ్చినప్పుడు రెండు నువ్వు అనాథలు ఒక కాళ్ళు పుట్టుషూ ఉంటది పులి పులిగిపోతుంది నువ్వు ఇక్కడ వయసు వాటా ప్రకటించిన ఎంతమంది ప్రభుత్వం నడిపించినా తెలుసుమంటుంది ఇంకో కాదు కాబట్టి నీకు శక్తి ఉండాలా అంటే నువ్వేం చేయాలా సమస్తం నెరవేర్చిన వారు వెళ్ళాలా వీటన్నిటికీ మూలమేం వెళ్తా దేవుడిచ్చి సర్వాంగ కవచంలో ధరించుకోండి చెప్పండి సర్వాంగ కవచం ఏంది పర్షుదాత్మ కాకుండా ఇంకేమనుందా పరుశుధాత్మ దేనికి సంబంధించింది ప్రభుకి సంబంధించింది అందుకే క్రిస్తును ధరించుకోమని చెప్తుందా వాళ్ళకి కాబట్టి సర్వంగా కావచ్చం తల నుంచి అరికాల వరకు సంపూర్ణంగా నువ్వు దేవుని ఆత్మచేత ముద్రింపబడితేనే గాని నీ మాంసపు వాసన బయటికి రాదు పాపపు నియం ఇంకా ఉంది ఈ శరీరంలో పర్షాత్మక పొందుకున్నా పాపపు చూపులు తీస్తలేవా పాపపు తలంపులు నీకు వస్తలేవాళ్ళు ఏదో నువ్వు చేయని ఈ శరీరాన్ని అందుకు పాసం ఉంటాం కరెక్టే పడి చిత్తవర్థ చేసుకోవాలి దాన్ని కంట్రోల్ చేసుకోవాలను దౌర్భాగ్యమైంది అంటాడు కావాలి అందుకే ఈ శరీరాన్ని ఏ వస్తువు ఏదో కాదు ఒకసారి మనమే అనిపిస్తుంది నువ్వు మార్పు చెందకపోతే పర్షుదాలయంలో నిలబడలేవు స్నేహితులు ఇక్కడికి ఎట్లా వచ్చినావంటాడు పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎట్లా వచ్చినావు జబర్దస్తిగా దీన్ని కట్టేసి పడేయండి మూల కట్టె బిలంలో అనడం లేదా ఎవడన్నా అవకాశం ఉంటే నేను ఈ ఎఫ్ఎ రాసిన పత్రిక ఆరవ అధ్యాన్ని మనం ధ్యాధిస్తాం ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం ఈ సర్వంగా కవచం ఎట్లా ధరించుకోవాలా అవి ఏంది అనేది నడుమునకు సత్యం నడుమునకు సత్యమను దట్టి పాదములకు సమాధాన అసవార్థకమైన సిద్ధం మనుషులను చూడు ఇవి ఒక విశ్వాసమును డాలు దాని తర్వాత దేవుని వాక్యము ఆత్మసంగను ధరించుకోనము సర్వంగా కావచ్చు పర్షదాత్మ నడికింపు లేకుండా ఇవి ఏమీ అర్థం కావు కాబట్టి నువ్వు విత్ అంటే నిల్చుట నిలబడాలా అని చెప్తున్న వాక్యం మనసులో ఎక్కువది ఆపద్ద వారిని ఎదిరించిన సమస్తం నెరవేర్చిన వారి నిలవబడుటకు శక్తిమంతులు అవునట్టు నిలవబడాలా నువ్వు నిలబడాలా నిలబడలేవు నాశకరమైన నిలబడలేవు కానీ నిలిచినప్పుడు మీరు చూడాలా దాన్ని నువ్వు ఎట్లా నిలవగలవు నిలబడవు విత్ ఎట్లా నెరవేర్చిన వారి నిలవబడుటకు శక్తి నిలవబడుటకు శక్తి కాబట్టి జేమ్స్ ఫోర్ త్రీ సిక్స్ ఏముందంటే ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ త్రీ అండ్ టూ ఫోర్ స్టాండ్ అగెన్స్ అని ఉంది అంటే నిలబడడం అంటే దానికి వ్యతిరేకంగా అది పాయింట్ వాక్యం ప్రభు మనకి జేమ్స్ ట్రాంగ్ నంబర్స్ విధానాలు దొరికేకపోయితే మనం ఏ రోజుకి కూడా ఇక్కడ ఎందుకంటే ఎక్కడ లేవు ఎవరు చూపించలేరు మనకి ఏ కామెంట్ చేసేది లేవు ఇవి ఇక్కడ ఏమంటుందంటే విచ్ స్టాండ్ అంటే నిలిచుటకు అంటే నువ్వు నిలబడాలంటే ఫ్రమ్ ఫోర్ అండ్ టూ దీని అర్థం ఏంటంటే టూ స్టాండ్ అగేన్స్ట్టు అపోజ్ దాన్ని ఎదిరించాలా టు రిసీవ్ చేయాలా విచ్ స్టాండ్ చేయాలా వాటికి వ్యతిరేకంగా నూనె నిలబడాలా అంటే నాశకరమైన హే వస్తువుకి నువ్వు నిలబడి చెప్పాలా అది నాశనకరమైన హే వస్తువు చూచినప్పుడు చదువువాడు గ్రహించును గాక పారిపోవును గాక ప్రకటించాల తరగ పొండి యూదాలకి వెళ్ళి బయటికి పొండి అని ప్రకటించాలా కష్టకరమైన హే వస్తువు నువ్వు చూడగలిగినవా ఇప్పుడు దానికి నువ్వు వ్యతిరేకంగా నిలబడాలని చెప్తుంది ఈ పదం చెప్పేసి రాష్ట్రపత్రిక ఆరో అధ్యాయం పదమూడు వచ్చినం ఇట్ స్టాండ్ టు స్టాండ్ అగైన్స్ట్ అపోజ్ ఎదిరించాలా రెసిస్ట్ దాని దాని ఆపాల శ్రమలు కలిగించడం జరిగింది ఒక్కటే వాక్యం నేను చూపించేసి నువ్వేం చేస్తాను దీన్ని ఎదిరించాలంటే నువ్వు ఎట్లా తయారు కావాలా ఆ ఒక్క వాక్యం ఎందుకంటే ప్రతిదానికి పరిష్కారం కూడా మనకు అవసరం ఎట్లా దీన్ని ఎదిరించాలా నీ అంతటా నీకు అది సాధ్యం కాదు పరిశుద్ధాత్మ ఉన్నా దాన్ని ఎట్లా వాడపాలా నీకు తెలవాలా అందుకే మొదటి పరిశీలు ఒక వాక్యం చూసుకుని మనం అధ్యాయం మొదటి పరిస్థితులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ అజనం మీరు మీరు పులిపిండి లేని వారు కొత్త మొత్త అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పాడేయండి సో ఎంత పులుపు పిండి ఉన్న కదా పిండి అంటే విత్తనం కదా వాక్యమే కదా కాబట్టి పులిచైన వాక్యం ఉంటే ఇదే ఇంతే కాక క్రీస్తు అను మన పషకా పశువు వధింపబడేను ఇప్పుడు చూడండి వాక్యం ఎనిమిది అనుకు పాతదైన పులిపిండితో నేను దుర్మార్గత దుష్టత్వము పాతది స్వరత దుష్టత్వం దాని తర్వాత ఈ మూడు భాగాలను చేస్తున్నారు పాతది మరత దుష్టత్వం ఇవి మనం కనుక చూస్తాం మూడు పాతది మరగత దుష్టత్వం ఈ మూడు పులుపుకు సాదృశ్యం పాత జీవితం అంటే పాపపు జీవితం పాపక జీవితం దుర్మార్గాన్ని నడిపిస్తుంది దుర్మార్గం నుంచి దుష్టత్వానికి నడిపిస్తుంది దుర్మార్గం అంటే ప్రభు నుంచి కతిపోయిన మార్గం అంటే ఈ లోకపు మార్గం దుష్టత్వం అంటే ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా జీవించడం అటువంటి పులిపిండితో కాకుండా ఇష్టపటము సత్యం అని పులిపిండి పులి అని రొట్టెల రొట్టెతో పండుగ ఆచరించారు ఎటువంటి పండుగ చేయాల మనము క్రిస్మస్ పండుగ పులి పులిపిండే కదా కేక్ పులిపిండితోనే అవుతుంది ఉబ్బుతుంది అది పులుపుంటే ఉబ్బుతుంది ప్రకృతి రాజ్యాంగ చెప్తున్నా అంటే నేను అనేది ఏంటంటే ఇష్టపటము సత్యం నీలో ఎటువంటి కపటం ఉండదు సువర్ణపటం ఇస్తే సేవ అవ్వతుంది ఒకటి తను నీలో ఎటువంటి కపటం ఉండదు బయటికి ఒకటి లోపల ఒకటి సత్యాన్ని పిల్లి అనే రొట్టెతో పండగా ఆచరించము దాని కింద ఉండే కేవతం సర్వతం చేయాలి ఏవర్చన సర్వాటం చేయాలి మరి నేను ఆశేస్తాము అవకాశం ఉంటే ఒక వన్ ఆర్ టూ రికార్డింగ్స్ ఇది ముగించేస్తాను ఈ టాపిక్ ముగించేస్తే మృగానికి సంబంధించిన టాపిక్ తీసుకుంటున్నప్పుడు ఏమోదంటే త్వర అయిపోతాయి ముఖ్యమైన టాపిక్ మృగాలు నాలుగు మృగాలు ఉంటాయి కదా వాటికి ఈ భూమి మీద నుంచి వచ్చిన మృగాన్ని మనం చూపిస్తుంటే డిగానే మనం ఇంకా జరించినట్టు మనకు అన్ని కలిపి వచ్చినట్టు దాని తర్వాత మనం ముందు కొనసాగాల ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రాంతాల్లో వెళ్ళిపోయి ఆ దేశాల జీవితాన్ని చూపించాలా ముందుగా ఒక మేజర్ టీచర్ లాగా తయారు కావాలా ఒక గురించి ఇంతవరకు కాపాడంలో మీకు సంబంధించి మాకు మాట్లాడుకోం టైంలో చూసినప్పుడు నువ్వు కూడా దాన్ని ఎదురుగా నిలబడాలని ఎందుకంటే ఎక్కడ పాక ముందు అక్కడే పర్చున్నారు పనిచేస్తుంటాడు మీ కృప కూడా అక్కడ విస్తరిస్తా అని చెప్పినారు కాబట్టి అటువంటి కృప కలిగిన మేమే దానికి వ్యతిరేకంగా వెళ్ళం అటువంటి భాగ్యాన్ని సిస్టర్స్ అందరూ కలగరించడం ఎందుకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సూద్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంప్రణ మహోనతుడుగుదేవ మైమసరి పెగుదేవ కృపమైన నీకే స్థుతులు శ్రోతలు అర్పించుకున్నారైనా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు భద్రపచుకునైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించకు వందాలిస్తాయా ఈ యొక్క మధ్యకాల సమయంలో అయినా యొక్క స్వర్వం లాగాన విషయాల ప్రభావం మీరు మాకు బయలుపరిచినారైనా పది దశలో మాకు విశదీకరించే ప్రభావ మీరు గొప్ప దేవ నీకు వందాలిస్తాయా నాశనకరమైన ఏ ఏ రీతి ఉంటుంది ప్రభావ దానికి ఎదురుగా మేము ఎట్లా నిలబడాలనే ప్రభావ మీరు మాకు చూపించినారనైనా గొప్ప దేవానికి వందలు చేసినమైనా దానికి ముందు ప్రభావ మేము నిస్కట్టమైన హృదయం కలిగి ఉండాలా ఓ ప్రభ సత్యంతో ప్రభావ నేను ఆచరించాలి నేను గనపచ్చాలి అదృష్టత్వం కానీ అపవిత్రత కానీ మాలు ఏది ఉండదు ప్రభావ పాతది ఏది ఓ ప్రభావ మేము పాత పులిపు నిలిన వారిగా ఉండాలా కొత్త ముద్దలాగా మేము తయారు కావాలా ప్రభావ నా తన్ని మీ కృపల మూలు జ్ఞాపకం చేసుకునైనా వాళ్ళు ఇంకేమైనా ఆయాసకరమంటే ప్రభావా అవిధీతంటే ప్రభావ వాటిని క్షమించమంటే ఆదిష్టమైన మా హృదయాలు సరీజని ప్రభావ పతి దశలో ప్రభావనైనా తను ప్రభావ మీ సత్యాన్ని ప్రభావ మేము ప్రేమించే వారిలాగా ఉండాలా మిమ్మల్ని ధరించి ని పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రవా గొప్ప దేవన తన ఏసయ్య నీకు వందాలు చరిసిన మన గొప్ప దేవాక్యం మీరు మాతో మాట్లాడుకున్నాను హెచ్చరించానికి నీకు వందాలి ప్రభావ నైనా మీకు నూతన మీద అభిషేకం మేము పొందుకుని మీ వాక్యంలో మేము నానబడాలా ఆత్మ వల్లనే ఖడ్గా మేము అక్కడ నాశనకరమైన హేస్తు పరిశుభస్థలలో నిలబడి దాన్ని ఎదిరించాల ప్రభావ నా దేవత దాని నుంచి మనుషులు పిల్లలు కల్పించాల ప్రభావ ఓ దేవత దేవన ప్రభావ ఎందుకంటే మేము ఆపదేనం ప్రభావ శ్రమల కాలంలో అయినా అటు ఎదిరించాలా మీరే సర్వజకౌచమైన మీకు పరిశుధాత్మ అభిషేకం మేము ప్రతి క్షణం మేము నింపుకోవాలా మేము ధరించుకోవాలి మేము ధరించుకునే ప్రభావ మేము అనేక ప్రాంతాల చోట్ల ప్రభావ ఇక సత్యాన్ని మేము ప్రకటించాలని సాయపడమని ప్రాదిష్టమైన నా దేవన ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నానైనా ఇటు మేము తిరిగి తిరిగి మేము ధ్యానించాలా ప్రభావా ఎక్కువ సమయం మేము ప్రార్థనలు వాక్యంలో గడపాలని సాయపడమే ప్రాధిష్టమైన ఓ ప్రభావ క్రమేణ ప్రభావ వన్ బై వన్ ప్రభావ అంచలంచగా ప్రభావ మీ వాక్యంలో ఎదగల ప్రభావ వాక్యంలో ప్రభావ సంపూర్ణంగా మేము ధ్యానించాల ప్రభావ గొప్పదేవ సమయం పెట్టాలా పోయి విడలుగా తయారు చేయడం ప్రాధిష్టమైన ప్రతి దశలో సమస్తంలో ప్రభావ మేము నెరవేర్చాల ప్రభావ మేము కొన్నిట్లో మేము తప్పిపోతున్న ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రాధిష్టమైన గొప్పదేవ ప్రతి దశలో ప్రభ సమస్తంలో ప్రభావ మీరు నెరవేర్చిన వల్లనే నిలబడాల ప్రభావ ఆ కాలంలో మేము సిద్ధపడిన నైనా మీరే నిలబెట్టండి మమ్మల్ని బలపచ్చండి నూతన అభిషేకం దేయించమని ప్రాధిష్టమైన ఓ ప్రభావం తిరిగి తిరిగి ప్రభావం చేసుకోవాలి వాక్యాలు ధ్యానించాల ప్రభావ వాటిని జాగ్రత్తగా రాసుకోవాల ప్రభావ అనేక ప్రాంతాల ప్రభావ ప్రకటించాల ప్రభ నైనా ఇసైనా ప్రభావ ప్రకటించాలో మాకు తెలియదు ప్రవాహం అయినా మీకు పర్లో ఒక జ్ఞానం మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రించండి పక్షు తిరుగుతుంది పది దశలో ప్రభావ అయినా ఇస్త ప్రభావం మిమ్మల్ని ధరించుకుండాల ప్రభావం అహదలో మీరు ప్రభావ మాట్లాడడం ప్రాధిష్టమైన గొప్ప పదే ప్రాంతాలకి వెళ్ళినా వాళ్ళ హృదయ పరిస్థితి ఎందుకు ప్రభ ఏ రీతిగా ప్రభావ బిడలనైనా మీ పట్ల కలిగి ఉన్నారో మీరు ఆ బిడలతో ఏ రీతి మీ మాట్లాడాలను ప్రభ వాటి అన్నింటినీ ప్రభావా మాకు బయలుపరచడం ప్రదేశం ఆ హృదయంలో మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ ప్రతి ఆత్మని వివేచించాలి అందరినీ ప్రవా ఆత్మలను ఎరగాలని అన్న ప్రభావ ఏ మనుషులు శరీరకు ఎరగని ప్రభావ అందరినీ ఎరగాలని వాక్యం చెప్తుంది ప్రభావ ప్రతిదీది ఆత్మీయంగా మేము చూడాలి ప్రభావ నైనా అలాంటి జ్ఞానం అలాంటి ఆత్మ నడిపింపదించమంటూ ఆదిష్టమైన మీ వర్ణాలు మీరు అక్కడ పెరిగిన ప్రభావ మేము సిద్ధపడాలా అన్నికులు మీరు సిద్ధపరచాలా ప్రావా అయినా ఈ సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ భయం శ్రమలకాల ఉన్న ప్రభ నా దేవ నాశన ప్రభాం ఈరోజు పశుద్ధ స్థలంలో ఆల్రెడీ ఉంది ప్రభావం నిలవని స్థలంలో నిలిచిపోయిన ప్రభావం అయినా ఇస్తాయి కాబట్టి ప్రభావిత చూస్తున్న ప్రభావ మీకు చదవాలా జాగ్రత్తగా గ్రహించాలా ప్రభావ మనుషులు కొట్టి అర్థమయ్యగా ఇంటర్ఫ్యూ చేయాల ప్రభావా అలాంటి జ్ఞాన వివేచన మాకు అనుగించండి మీ సంపూమైన జ్ఞానం మీ ఆమ నడింపు నిత్య మాకు అనుగరించిన అయినా గొప్ప దేవానికి వందానిస్తాయి అనేక కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా ప్రతి దశలోనైనా అసలైన పండుగ ఏది అనేది ప్రభావ మీరు మాకు చూపించారనైనా గొప్ప దేవ క్రైస్తవ సంఘానికి ఏ రీతిగా మేము ప్రకటించాలి ఈ వాక్యం ప్రభావ వాటి మీరు జీర్ణం చేసుకోవాలి ప్రభావ బహు విశదీకరించ ప్రభావ మీ సంఘాలు మేము గడిపేది మేము తెలుసుకొని ఇంకా సత్యం అయినా వాటిని ప్రభావ హృదయంలో భద్రపరచుకొని జాగ్రత్తగా వాటి మేము ప్రకటించాలా ప్రభావ అనేకలు మీకు చెంత అలాంటి జ్ఞానం అలాంటి ఆత్మ నడిపింపు మాకు అనుగరించారు ప్రాధిష్టమైన నా దేవాకేందరూ మాట్లాడిన ప్రభావ నీకు వందాలేసే ప్రభావ మా హృదయాలని ప్రభావ సరి చేయండి మాకు ఇంకెట్లాంటి అవేగ్యతను కొట్టువేయండి ఒకవేళ మేమే నాశనకం ఏ వేస్తేలా ఉంటే ప్రభావాటిని తొలగించినైనా పశుద్ధంగా ప్రభావ మీ సందులో నిలబడాల ప్రభావ లేకుంటే ప్రభావ మీరు అక్కడికి దహించేసేది ప్రభావ ప్రతి దశలో ప్రభావ మేము ప్రతి దశలోనైనా పశుద్ధంగా మేము నిలబడాల ప్రావా పరిశుద్ధ స్థలంలో నిలబడి వాళ్ళు పశుద్ధలే కాబట్టి మీరు పశుద్ధంగా ఉన్న స్వీకరిస్తారు కాబట్టి మేము ప్రతి క్షణం మేము పశుద్ధి మీరే సాయడం తల్లిని చరికాలి మీ పరిశుభ్రత నింపండి మీకు సరళత సంపూర్ణతో మనం నడిపించమని ప్రాధిష్టమైన గొప్ప దేవా కేంద్రం మాట్లాడడానికి కానీ వందాలి సహాయానికి స్థుతులు సోతాలు అర్పించుకోవడమైనా గొప్ప దేవ బెదర్స్ అందరూ శాసనం పెట్టుకోండి ఆయన ఈ శ్రమల కాలంలో ఎవరు కూడా ప్రభావ ఈస ప్రా కుంగిపోకున్న ప్రభావ ప్రతి బ్రదర్స్ అందరినీ బలశిస్తారు అందరినీ బలపచ్చండి ఆయన నూతన అభిషేకం ఇచ్చేయండి ప్రతి సమస్యల నుంచి అన్నింటించి విడగ కల్పించాసన నిలబెట్టుకోండి బలపచ్చండి కుటుంబంలో శాంతి సమాధానంగా ఇచ్చేయండి ఆర్థికంగా మెలిపరచండి ప్రతి పక్ష నే మీకు ఒక శాసన పెట్టుకోండి శిక్ష శక్తి అందరికీ దురాత్మణ ఈశ్వాలను కదిస్తున్న హాలియ ప్రతి కుటుంబం నుంచి ప్రభావ నిలిపంగా అడ్నిపిస్తున్న ఈస్రీస్తున్నామన్న హాలియ గొప్ప దేవ మీరే సాయపడమని ప్రాధిష్టమైన నా నా ప్రభావ న మా కుటుంబంలో కూడా ప్రభావం పిల్లలు కూడా మంచిగా నడిపించుకోవాల ప్రభావ నైనా ఈశ్రయానికి ఎందని సత్యంలో నడిపించే తయారు చేయండి ఏ రీతిగా ప్రభావాన్ని సిగ్గుపడి ప్రభావాత నేస్తని ప్రభావ మీ ప్రేమతో మీ చెంత మీరు నడిపించాలా ప్రభావ మీరే సాయపడమని ప్రాధిష్టం ఇంకా ఎన్నో ప్రాంతాలు ఎన్నో గ్రామాలు వెళ్ళి తర్వాత చెప్పాలా ప్రభావాలు నడిపించమని ప్రాధిష్టమైన గొప్ప దేవ సందాన్ని ముట్టుండి ప్రభావ అనేక మంచి ఆర్గం దండి మీ పర్వాలక జ్ఞాన ఇంకా నింపండి మీ సముచితమైన జ్ఞాన చేతిని అనేకమైన విషయాలు ఇంకా మీరు మీరు మీ బయలుపరచండి మీ వాక్శక్తి బహు ధైర్యంగా ప్రకటించలేగను మీ శక్తి బలం దేసి నూతన విషయం ఇంకా నూతన బలంతో నింపడి ప్రభావ అనేకమైన విషయాలు బయలుపచ్చమని ప్రాదిష్టమైన బహు ధైర్యంగా ప్రభావ నీతి సత్యాన్ని అనేక చోటు అనేక ప్రాంతాల్లో ప్రకటించలేగన మీ వాక్శక్తి అనుగ్రహించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ బలపచ్చని తన ప్రభావ ఇద్దరు పిల్లల చోటు మీ అగ్నికం చేసి మీ దూతలు పెట్టండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేతి నింపండి ప్రతి చోట మీరు సాక్షి పెట్టుకొని చేస్తారు ప్రభావ ముట్టండి తాకని బలపరిని పశుత్మంగా నూతనంగా నింపండి కుటుంబం కలిసి ప్రభుత్వం స్థుతించాల ప్రభావా చోటు మీకు కొరకు సాక్షిగా మీ కొన్ని జీవించ బిల్లుగా తయారు చేయండి ఆ రీతిగా ప్రవాణ బంధువులు అక్క చర్యల కుటుంబ స్థితిలో అందరూ ప్రభు సత్య ఆత్మ చేత గొప్ప దేవా ప్రభావ మీరే సాయపడపడడండి ప్రాధిష్టమైన మా కుటుంబం మా బంధువులు అందరినీ కూడా మీకు ముద్దలోకి మేము తీసుకొని రావాలి అందరినీ సత్యంలో నడిపించాలా లక్షణాలు నడిపించాల ప్రభావా గొప్ప దేవ తండ్రి ఆ కార్య సమస్త కార్యం మీరు చేయాల ప్రభావ ఏంటి తప్పుకోకుండా ప్రభావ ఆయన ఎస ప్రభావ అది అంటే సమకుడు మేము నెరవేర్చాల ప్రవా మీరే మాకు శక్తి మా దైత్యమే ప్రాధిష్టం అది మా అసాధ్యమైన మీకు సమస్తం సాధ్యం కాబట్టి మీ పక్షం మీద నిలబడ్డం మీరే మమ్మల్ని బలపరిచి నడిపించండి మీరు బలపరచపోతే మేము ఏం చేయలేం ప్రవా పౌలు మీరు బలపచ్చిన కాబట్టి ఎన్నో కార్యాలు చేసినా ఎంతమంది మీరు చెంత నడిపించాలన్నారు ఆ రీతిగానే చివరి కాలు ఉంటున్న మేము ప్రవా ఈ భూలోకైనా తల కిందలు చేయాల ఎంతకాల అబద్ధ బోధలు ఈ వాక్యం మీ సత్యం గ్రహించి ప్రవా ఓ ప్రభ సర్పం గుంపు నుంచి వాళ్ళు బయటకి తీసుకుని రావాల ప్రభావా భూమిని కంపించాల ప్రవా మీ సత్యం బహు విశేషేషంగా మేము ప్రభావ ప్రకటించాల అనేక ప్రభావా అలాంటి ధైర్యం అనుగించ బలపరిచి ప్రతి చోట మీ కొన్ని మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకోని ఆకు సిద్ధపచ్చుకోమని తనలో రాన్న ఏసు క్రీస్తు తండ్రి ఆమె పరిశుద్ధుడ పరిశుద్ధు పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్యే వందనాలు ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా ప్రభా నీ మమ్మల్ని కాచి కాపాడి ఈ దినముకు తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములకు కలుగునుగాక హలెలుయా తండ్రి ప్రభా ఇదిగో ప్రభా నాయనా తండ్రి నువ్వు వాక్యం ద్వారా ప్రభా నీ స్వరం ద్వారా మాట్లాడినో ప్రభా తండ్రి కాబట్టి విన్న వాక్యం ప్రభా నాయన నేనైతే విశ్వసిస్తున్నాను స్వీకరిస్తున్నాను ప్రభా నా హృదయంలో నేను భద్రపరచుకుంటున్నాను ప్రభా ఒకవేళ ఆ వాక్యం ప్రకారంగా నా జీవితం మీద అన్న ఉంటే ఈ వాక్యమే నన్ను శుద్ధీకరిస్తుంది ప్రభా నాయనా తండ్రి అలాగే ప్రభానాయనా తండ్రి మీరు గొప్ప దేవుడో ప్రభానైనా తండ్రి కాబట్టే ప్రభ ఎవరు చూడలేని విధంగా ఎవరు గ్రహించలేని స్థితిలో ప్రభా అయినా మీరు ప్రభా నైనా తండ్రి అన్న ద్వారా ప్రభ ఆయన నోటిలో మీ మాటలు ఉంచి ప్రభ మీరు మాకు బయలుపరుస్తున్నారు మాకు చూపిస్తున్నారు ప్రభ అది కేవలం ప్రభ ఈ లోకంలో మేము కూడా ఉరమడానికే ప్రభ అంటే మేము ప్రకటించాలా ప్రభ ప్రకటిస్తే ప్రభా నాయన అనేకుల్లో కదలిక రావాలా ప్రభ మా యొక్క వాక్శక్తి అట్లా ఉండాలా ప్రభ ఎట్లా మూడు బారిన జీవితమైన నాయన కఠినమైన హృదయమైన ప్రభ వాళ్ళ హృదయాలకు తగలాల ప్రభా నాయన తండ్రి ఆ రీతిగా మేము వాక్యాన్ని ప్రకటించాలా ప్రభా తండ్రి కాబట్టి ప్రభా నాయన గొప్ప దేవానికి వందనాలు ప్రభ కాబట్టి మేము నిష్కపటంగా ఉండాలని చెప్పినావు ప్రభా సత్యంతో ఉండాలన్నావు తండ్రి పులియన రొట్టెతో పండుగ ఆచరించమన్నావు ప్రభ కాబట్టి ప్రభా నాయన ఈ లోకం ఈ లోకమైన జీవితం ఆచరిస్తే అది పులిసిన పిండిలాగానే ఉంటుంది ప్రభా కాబట్టి నీతో ఉంటే నిన్ను పైన ఉన్న వాటిని ఎదిగితే మేము పులిని రొట్టెలాగా ఉంటాం ప్రభ అప్పుడే నిన్ను ఆచరించగలము మాలో నిష్కపటం ఉంటుంది మాలో సత్యం ఉంటుంది ప్రభా కాబట్టి ప్రభానైనా నా తండ్రి మేము ఆ రీతిగా ఉండాలా ప్రభ కాబట్టి ప్రభా మాకు ఏమైతే మీరు బయలుపరిచినారో ప్రభ ప్రకటన గ్రంథం కానీ లేఖనంలో ఉన్న ప్రతి ప్రవచనం ప్రతి యొక్క మీ యొక్క సత్యం ప్రభానైనా ఈ లోకానికి మేము వెలుగెత్తి చాటి చెప్పాలా ప్రభానైనా ఆ రోజు అపస్తులు ప్రభానైనా పన్నెండు గుమ్మంలాగా నీ కొరకు నిలబడిండ్రు ప్రభా ఈ కడవరి కాలంలో ఈ అంత్యదినాల్లో ప్రభానైనా మేము నీ కొరకు ఆ రీతిగా నిలబడాలా కానీ ఇల్లు కట్టేవాడివి నీవే ప్రభానైనా మాకు సహాయం చేసే దేవుడు నీవే కాబట్టి ఈ రోజు క్రైస్తవ ఇల్లు క్రైస్తవులందరూ చెదిరిపోయినా ఇల్లులాగానే ఉన్నారు ప్రభ పడిపోయిన పురాతన స్థలంలాగా ఉన్నారు ప్రభా తండ్రి ఎందుకంటే ప్రభా నాయన ఆ దినం ప్రభ నీరు మాకు సమర్పించినారు ప్రభ మీ ప్రాణాన్ని ఆ ప్రాణంలో మేము రక్షణ పొందినాం ప్రభా కానీ ప్రభా ఈరోజు క్రైస్తవులందరూ ప్రభ ఎట్లయితే అవ నాయన సర్పము కుయ్యతో మోసపోయిందో ప్రభ ఈ రోజు క్రైస్తవులందరూ ప్రభ నాయన తండ్రి మోసపోయినారు ప్రభా తండ్రి కాబట్టి పౌలు ఎప్పుడో హెచ్చరించండి ప్రాభా కొరందీల సంఘానికి కానీ అది చూస్తున్నారు చదువుతున్నారు కానీ ఎవరు గ్రహించలేకపోతున్నారు ప్రాభా కాబట్టి ప్రభా నైనా మేము చూడాలా ప్రభాన ఆయన ప్రతిదీ తర్వాత చదవాలా చదివిన దాన్ని గ్రహించాలా గ్రహించిన దాన్ని అర్థం చేసుకోవాలా అర్థం చేసుకున్న దాన్ని మేము ప్రకటించాలా ప్రభానైనా కాబట్టి ప్రభ మాకు ఇన్ని జ్ఞానం అది మీరే ఇవ్వాలా ప్రభ కాబట్టి మీలో ఎవరికైనా జ్ఞానం పదవగా ఉన్న ఎడలా అడగమన్నావు ప్రభ కాబట్టి మీ జ్ఞానంలో మేము అభివృద్ధి పొందాలా ప్రభ అప్పుడే ఎవరు చూడని విధంగా వాక్యాలు మేము చూడగలము ఎవరు చెప్పలేని విధంగా ఈ లోకానికి మేము వాక్యాలు ప్రకటించగలం ప్రభ కేవలం అది మీ యొక్క జ్ఞానంలోనే ప్రభా కాబట్టి ఆ జ్ఞానంలో మమ్మల్ని అభివృద్ధి పరచండి ప్రభా ఎందుకంటే సాతానే వెలుగుదూత వేషం వేసుకుంది ప్రభా కాబట్టి ప్రభ ఈ రోజు నాయన సంఘాలన్నీ ప్రభ ఆ వెలుగుదూత చేతుల్లోనే ఉన్నాయి ప్రభ కానీ ఎవరు దాన్ని చూడలేకపోతున్నారు ఎవడు నాయన దాన్ని చదవలేకపోతుండ్రు ఎవడు దాన్ని గ్రహించలేకపోతుండడు అర్థం చేసుకోలేకపోయిండ్రు కాబట్టి ఈరోజు ప్రభాయన క్రైస్తవులందరూ మోసపోయినారు ప్రభ కానీ మమ్మల్ని మాత్రం ప్రభా నాయన తండ్రి అగ్నిలో నుండి బయటకు లాగినట్టు మీరు అలాంటి సాంగత్యం నుండి అలాంటి సావాసం నుంచి అది కేవలం మీరు ఇచ్చిన కృపనే ప్రభా లేకపోతే మేము కూడా ఆ గుంపుల్లో కలిసిపోయే వాళ్ళం ప్రభా కానీ మీ ప్రేమ మీ ప్రణాళిక మా పట్ల ఉంది మీ సంకల్పం కాబట్టే ప్రభ మమ్మల్ని నాయన అగ్నిలో నుండి లాగినట్టు ప్రభ ఆ సావాసాల నుంచి విడిపించి ప్రభా నాయన మీరు మాకు నాయన తండ్రి మీరే ఒక తల్లిగా తండ్రిగా ఉండి ప్రభా నాయన మీరే నాయన కృపా సత్య సంపూర్ణుడై మా మధ్యలో ఉండి మాకు నాయన ఏవి తెలియని ఈ లోకమే చూడని రీతిగా మాకు వాక్యాల్లో ఉన్న ప్రతి ఆత్మీయ సత్యం ఎన్నో మరుగైన విషయాలు ప్రభ మాకు మీరు బయలుపరుస్తుంది కేవలం అది మా ద్వారా మీ మహిమ ప్రత్యక్షం అవడం కొరకే ప్రభ మాకు ఇచ్చిన కృపావరాలు కానీ మాకు ఇచ్చిన ఏ జ్ఞానమైనా ఏ తలాంతైనా అది మాలో ఉండి నిష్ప్రయోజనం అవ్వకూడదు ప్రభ మాలో ఉండి మృతం అవకూడదు ప్రభ అది మాకు నా తండ్రి నీ చిత్తముకు అది అవిధేయతనే ప్రభా కాబట్టి పౌలకు అర్థమైంది ప్రభా కాబట్టి నేను సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నాడు ప్రభా ఎందుకంటే పౌలు ఎప్పుడు లేఖనాలు ధ్యానిస్తాడు కాబట్టే ప్రభా నాయన తనకు అర్థమైంది ప్రభా నాయన తండ్రి కాబట్టి నువ్వు చెప్పిన పని మేము చేయాలా ప్రభ అదే నీకు మేము చూపించే నిజమైన విధేయత ప్రభా కాబట్టి నాయన ఈ లోకమంతా వేరొక క్రీస్తుని ప్రభా వేరొక వెలుగుదూతని వెంబడిస్తున్నారు ప్రభా ఎందుకంటే సర్పం చేతుల్లో వీళ్ళు కుయుక్తగా నాయన ఆవ మోసపోయినట్టు ఈరోజు క్రైస్తవులందరూ మోసపోయినారు ప్రభా నాయన తండ్రి కానీ మమ్మల్ని మోసంలో నుంచి విడిపించిన ఆయన మీరు కాపాడి ఎవరికి లేని ధన్యత భాగ్యము మాకు అనుగ్రహించింది మేము ఫలించట కొరకే ప్రభ కాబట్టి మేము ఫలించాలా ప్రభా మీలో ప్రభా నాయనా తండ్రి అనేకులను కూడా ప్రసవించాలా ప్రభా ఎందుకంటే మనుషులంతా నాయన తండ్రి ఎండిపోయినా నేనలాగా ఉన్నారు ప్రభా కట్టిక చీకటే గమ్ముంది ప్రభ ఈరోజు క్రైస్తవ సంఘాలకి ప్రభ ఎందుకంటే నీ వెలుగు లేదు ప్రభ కానీ వాళ్ళంతా ప్రభా నాయన వెలుగునే వెంబడిస్తామంటున్నారు కానీ అది సాతానని అది వెలుగు దూతలాగా ఉందని ఎవరు చూడలేకపోయినారు ఎందుకంటే మీ కళ్ళని ఎవరు పొందుకోలేకపోయినారు ప్రభా కానీ మేము పొందుకోవాలా ప్రభాని కళ్ళని ఇంకా మేము చూడాలా ప్రభ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలా ప్రభాన ఆయన ప్రతి సంఘాలకు వెళ్ళాలా ప్రభాన ఆయన తండ్రి మేమే ఒక కడబురలాగా ఊదాలా ప్రభాన ఆయన ఈ లోకానికి మేము ప్రకటించాలా ప్రభ మీరే మాకు నడిపింపు ప్రభ మీరే మాకు ఇంకా ఎవరు లేరు ప్రభాన ఆయన ఎందుకంటే మనుషులను మేము ఎప్పుడు ఘనంగా ఎంచం ప్రభ కాబట్టి నాయన నిన్నే ఘనంగా ఎంచుతాం కాబట్టి ప్రభ ఎందుకంటే సమస్తం అంతటి మీద అధికారం మీ దగ్గరే ఉంది ప్రభ ఆ అధికారం మాకుంటే మేము సమస్తం నెరవేర్చిన వారిలాగానే ఉంటాం ప్రభ కాబట్టి ఈ ఆపద్ది నమున ప్రభ మేము శక్తి కలిగిన వారిలాగా ఉండి ప్రభ నాయన తండ్రి దుష్టుడి మీద పోరాడి ప్రభ నాయన మేము జయించగలుగుతాం ప్రభ జయించుకుంటూ నాయన మీరు వచ్చే వరకు మేము ముందుకే పోగలుగుతాం ప్రభా వెనుకరిగి చూసుకోం ప్రభా నాయన వెనుక తిరిగి చూసుకుంటే మురికితనమే కనిపిస్తుంది పాపమే కనిపిస్తుంది నాయన ఎప్పుడైతే ఆ మురికతనం నుంచి పాపం నుంచి విడుదలిచ్చి మమ్మల్ని ముందుకు చూడమని చెప్పినావు ప్రభ ముందు చూస్తే మాకు మీరే కనిపిస్తారు ప్రభ మేమైతే మిమ్మల్ని చూస్తే ఈ లోకంలో జయించుకుంటూ మేము ముందుకే పోగలం ప్రభ కాబట్టి ప్రభ ఇంకా ఏముందో ప్రభ మాలో ఆయాసకరమైంది ఈ దినం ఏది నాశనకరమైంది ఉందో ప్రభ ఏది మాలో వేషధారణగా ఉంది ఏముందో ప్రభ నాయన నాయన ఈ లోకానికి కనపడకపోవచ్చు కానీ ప్రభ నాయన హృదయ అంతరంగము ఎరిగిన దేవుడు ప్రభ మనుషులంతా పై రూపము చూస్తారు దాన్ని లక్ష్యం చేసుకొని దాని ప్రకారంగా గనంగా ఎంచుతారు కాబట్టే క్రైస్తవులందరూ గుడ్డిగా గుడ్డి వాళ్ళు మోసపోయి కానీ మీరు మాత్రం పై రూపము చూడరు ప్రభా మనుషులు చూస్తారు ఈ లోకం చూస్తుంది కానీ మీరు హృదయ అంతరంగము చూస్తారు కాబట్టే ప్రభ నాయన తండ్రి మీరు నాయన మా హృదయ అంతరంగమును చూసి ప్రభ నాయన ఏదైనా ఆయాసకరంగా వ్యాధి కలిగా ఉంటే దాని నుంచి విడుదలిచ్చి మిమ్మల్ని మేము మహిమగల శరీరం నుండి అధిక మహిమ శరీరంలోకి మేము పోవాలా ప్రభ నాయన మీరు మాకు సంపూర్ణంగా మా వశం అవ్వాలా ప్రభ మిమ్మల్ని మేము ధరించుకోవాలా అప్పుడే ప్రభా ఈ లోకంలో మేము శక్తి కలిగి నిలబడి అన్నిటిని జయించుకుంటూ మేము ముందుకు పోగలం మేము ఎక్కడ అడుగు పెడితే ప్రతి ప్రదేశాన్ని ప్రతి స్థలాన్ని ప్రతి మనుషులను మేము స్వాధీన ప్రభా దుష్టు నుంచి ప్రభా వాడిని ఓడించి ప్రభా ఆ ఓడియడం అంటే నీ వాక్యమే ప్రభా నీ సత్యమే ఇంకా వేరొక ఆయుధం మాకు లేనే లేదు ప్రభా కాబట్టి ఆ ఆత్మ కలిగిన ఖడ్గాన్ని మేము ధరించుకోవాలా ఈ వాక్యాన్ని మేము ధరించుకోవాలా దాంట్లో మేము ఉదక స్నానం చేయబడి మేము ఇంకా ఎదగాల ఇంకా మాకు ఎన్నో చూపించండి ప్రభా నాయన ని వంద కృతజ్ఞతలుషుద్రమైన సర్వశక్తి మంత్ర తర్వాధికారి వందనాలు ప్రభా దేవాసూ ప్రభా మహిళాది దూతలతో కూడిన మాహోన్నతరమైన గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి దేవా ప్రభా మరి మాలో ప్రభా ఏదైతే ఏమైనా వస్తువు మాలో ఉంటే ప్రమా అది తీసుకోండి ప్రమా దేవ పాతదైన నుంచి కూడా ప్రభు మా నుంచి తీసుకు ప్రమా దేవ మా రుద్యంలో ప్రభా ఏ పాపం అనేది ఉండకుండా ప్రమా మరి ప్రతి ఒక్క ప్రమా దేవ మాలో ప్రతి ఒక్క ఏదైతే ఉండే ప్రభామ అది మాకు చూపించే ప్రభా సందరినీ ఒప్పుకునే ప్రమా అది మేము వదిలిపెట్టేసే ప్రభా తీర్మానం చేసుకుంటాం తండ్రి దేవ మరి మీరు మాకు సహాయపడండి దేవా ప్రతి ఒక్క చీకటి శక్తులను ఇసుకు స్నామాలను గద్దించి కొట్టి వేడి మా రుద్దని పరిశుద్ధపరిచిన ప్రభావ దేవని స్తోత్రం నీకే దివా నా తలంపులను మీరు స్వస్థపరిచలేని ప్రభావ నా హృదయాన్ని స్వస్థపరిచలే ప్రభా దేవాచ ప్రభా ప్రతి ఒక్క పాటిని రూపభ నువ్వు సృష్టించిన ప్రతి ఒక్కటి ప్రభా ఏది చెప్పడానికి వీళ్ళ ప్రభా ప్రతి ఒక్కటి కూడా ప్రభావ మరి మీరే పరిశుద్ధపరిచిన ప్రభావం ఇంకేస్తూ ఉంటున్నదండి దేవాయప్రభా మరి దినదిన ప్రభావ నీళ్ళు ఎదగాల నీళ్ళు మేము నడుచుకునే ప్రభావ దేవాయప్రభాన్ని ఒక సర్వంగా కవచం ధరించుకోవాలంటే ప్రభావ మరి ఆ యొక్క తొమ్మిది ఆత్మ ఫళిలు మా కూడా దయచే ప్రభావ నీ ఆత్మ ఒక కడ్గా మాకు దయచే ప్రభావం ఇంకేస్తూ దేవ నీకు స్థౌతం నీకు ఇవ్వడాల దేవా మరి ఈ దేశంలో మరి ఎంతో మంది ప్రభావ ఈ యొక్క సత్యం తెలియకుండా ప్రభా మధ్యలో ఎంతో మంది ప్రభావ నశించుకోసం ప్రభావం మన ప్రతి ఒక్క బిడ్డకు సత్యం ప్రకటింపబడాల ప్రభావ దేవాయప్రభ ప్రతి ఒక్క బిడ్డల హృదయలు మారు మంచి కొన్ని లక్షణ రావాలండి మనం మీరు మార్చి వేసే దేవుడు ప్రభావ అలాంటి వారికి ప్రభావ మేము కూడా స్వాత అందించాలంటే ప్రభావ మరి మీ యొక్క జ్ఞానం చేత మాకు కూడా నేను పడిన ప్రభావ విన్నా వాకి మేము ఏది మర్చిపోకుండా మా హృదయంలో ప్రభావం మేము రాసి పెట్టుకోవాలి ప్రభావ ఈ యొక్క వెలుగు ఎప్పుడు మా రుద్యంలోనే ఉండాలా ప్రభావ దేవా మాలో ఇంకా ఏదైనా చీకటికన్నా ఉంటే ప్రమా అది ఈ క్షణంలో ప్రభా ఈచుకు స్నామంలో ప్రభా గద్ది కొట్టి వేసే ప్రభా తీసి వేసి ప్రభా మా రుదయం ఒక అదే రీతిలో ప్రభా దేశ దేశం మధ్యన ప్రభావ సమాధానమే ప్రతి ఒక్క సమాధానం పలుచునే ప్రభావ దేవాయప్రమా పరిస్థితులు వస్తాయి ప్రభా కానీ ఈ చుప్రమా మరి ఇక మీద రాబో అని కూడా మీరు తెలియజేసిన ప్రభామ కానీ అలాంటి ఘోరమైన సమల నుంచి ప్రతి ఒక్క ప్రజల మీరు కాపాడండి రక్షించండి ప్రభావ వాళ్ళని నీ సన్నిధికి నడిపించండి ప్రమాకు తెలియదైనా అలాంటి వాళ్ళని మార్చి ప్రతి ఒక్క బిడగడు గొప్ప బీసీలు మొదట ఎవరు కూడా ప్రభావ ఏమైనా వస్తువు లేకుండా చేయండి ప్రభావండి ప్రతి ఒక్క బిడబ్బీలు ఒప్పుకోని ప్రభు వదిలేదు ప్రభావ మరి వాక్యం చూస్త మరిద్దరు బలపరిచిన తండ్రి దేవాయసు ప్రభా దీని అధిన ప్రభావ నీ యొక్క వాక్యంలో మేము బ్రతుకుడప్పుడు వాక్యం ప్రభా మరే మాకు సహాయపడండి ప్రభావించే స్థానం నీకు వెళ్ళాలి తండ్రి దేవ యేసు ప్రభా నిని బిడ్డలకు ప్రభా ఎంతో హింసిస్తున్నారు ప్రభా దేవ వారిని కూడా మీరు మార్చుకోని ప్రభా అలచేత మీరు మాట్లాడే ప్రభా దేవ వారి కూడా మీరు కాపాడండి ప్రభా దేవ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ మీరే మాకు సహాయపడండి ప్రభానించే స్థోతం నీకు వెళ్ళాలి తండ్రి పరిశుభ్ర దేవా దేవా ప్రభా అన్నింటి ప్రభా మరి నీకు ప్రభావ మా ప్రవక్తను ఎంత అప్పచెప్పుకుంటున్నాం ప్రభా దేవాస ప్రభా మా ప్రతి కూడా ప్రభా మీకు ప్రభా లోబడి నడుచుకోవాలి దేవా ఏసు ప్రభావ ప్రతి ఒక్కరి కూడా ప్రభావ నీకు ఒబే మేము నడవాల ప్రభా మాలో ఉన్న డిసబిడియన్స్ తీసివేసి ప్రభావ నీకు మేము ఒబిడెన్ గా కలిగి మేము నడుచుకోవాలి తవా దేవా మేము అంగీకరించుకుని మేము నడుచుకోవాలి మరి మీరే మాకు సహాయపడండి అన్ని విషయంలో నీ యొక్క అస్తం తోడించి మమ్మల్ని నడిపించబా నీ యొక్క జ్ఞానం చెప్తా నడిపించబా నీ యొక్క పరిశుభాత్మక శక్తి మాకు దారి చూపిస్తుంది కాబట్టి నీ యొక్క ఆత్మ ఎలా మాలో రుద్రం నుండి నిండిపోతూనే అది గిన్నె నుండి కొల్లిపోవాలి తప్ప ఆ విధంగా ప్రభావ మేము పొందుకోవాలి నీ ఆత్మ ఎప్పుడు మాలో వెలుగుతూనే ఉండాలి మరి మాకు సహాయపడండి మీరు మీరే ఖారం చేయండి పరిశుతాత్మ నడిపిచ్చని మీ స్వరూపం కలగల ఆయా సంపూర్ణ విడిపించమని ప్రార్థించమే తెని ప్రార్థించు అలవాని గొప్ప జనం ప్రభావి అనాది రావాలి బలపరిచి పనుల జ్ఞానం పరిశుతాత్మ ప్రార్థించండి కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది మనోజ్ ప్రెజలెన్స్ ఇస్తారు అందరికి మనోజ్